వల్లా శారదా పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ రోజు నుంచి నలభై రోజులు పాటు భగవద్గీత ప్రవచన యజ్ఞం చెప్పుకున్న భాగ్యం మనకి లభించింది జగద్గురువైన కృష్ణపరమాత్మ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అంటూ ఆ కృపానిధి అయిన కృష్ణపరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ భగవద్గీత గతంలో మనం అనేక ప్రవచనాలు చెప్పుకున్నాం ఏవేవి చెప్పుకున్నామనేది కూడా ఇందాక హరిప్రసాద్ గారు తెలియజేశారు కొద్ది ఏళ్ల క్రితం మనం యోగవాసిష్టం అది బ్రహ్మ విద్యనే చెప్పుకున్నాం ఇవాటి నుంచి కూడా బ్రహ్మ విద్యా గ్రంథమే భగవద్గీత చెప్పబడుతున్నది భగవద్గీత అత్యంత ప్రసిద్ధి చెంది అదికు విశేషమే ఆ ప్రసిద్ధి అది సామాన్యమైనది అనుకోవచ్చు ఉత్కృష్టమైనది రకరకాల భావాలు కలుగుతాయి కానీ భగవద్గీత యథాస్వరూపం ఏమిటి అనేది గురువుల కృపతో పెద్దల మాటల సాయంతో చెప్పుకునే ప్రయత్నం ఈరోజు నుంచి జరగబోతున్నది భగవద్గీత మహాభారతంలోని చెప్పబడినటువంటి ఒక గ్రంథం మహాభారతం అనేక గ్రంథాల పెట్టు అందులో అడుగడుగున ధర్మబోధ జ్ఞానబోధ రెండూ కలుగుతుంటాయి ధర్మం బ్రతికే విధానాన్ని తెలియజేస్తుంది జ్ఞానం పరమార్థాన్ని తెలియజేస్తుంది ఈ రెండూ చెప్పడానికి ఉద్భవించిందే వేదము వేదానుసారి శాస్త్రం కూడా దాన్ని మనకు పుష్టిగా అందించే ఒక్క గ్రంథం మహాభారతం ఆ మహాభారతంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడుతుంటాయి ఒకవైపు ఆఖ్యానం రెండో వైపు ఉపాఖ్యానం మూడో వైపు ఉపదేశం ఉపదేశ పరంపరలో భారతం ఎన్నో చెప్తున్నది అందులో ఒకటి భగవద్గీత గీత పేరుతో మహాభారతంలో ఎన్నో గీతలు ఉన్నాయండి హంసగీత మొదలైనవి ఇలా చూస్తే దాదాపు వంద దాకా గీతలు కనబడతాయి ఆ మాటకు మనం ఇక్కడే ఒకప్పుడు చెప్పుకున్నట్టు గుర్తు పితామహుడు చెప్పిన శాంత అనుశాసనకాలన్నీ గీతలే దా నిండా జ్ఞానం చెప్పబడుతుంది ఎన్ని గీతలు అందులో వస్తాయో ఈ గీత అనే వాక్యం మనకి చాలా ప్రసిద్ధి చెంది గీత అనగానే అసలు మామూలుగా అర్థం ఏంటంటే నిఘంటు పరంగా గానం చేయబడినది అని అర్థం అంటే పాడబడినది అని అర్థం కానీ గీత అనగానే ఇక్కడ అర్థంలో ఉపదేశింపబడినది అర్థం తీసుకోవాలి ఇక్కడ దీనికి పెద్దలు చక్కటి వ్యాఖ్య చేశారు ఉపదేశింపబడిన ఉపనిషత్తు గీత అన్నారు అయితే గీతా శబ్దం ఎక్కడెక్కడ మన పరంపరలో వాడుతున్నామో దానికి స్పష్టంగా తెలియబడుతున్న అర్థం ఏంటంటే దేనియందు బ్రహ్మ విద్య దానిని గీత అంటారు అన్నారు బ్రహ్మ అంటే ఏమిటో కాదు బ్రహ్మ అంటే ఏంటో కాదు బ్రహ్మము గురించి తెలియజేయనుది బ్రహ్మవిద్య మీరు పరమేశ్వరుడు అనండి ఏమనండి బ్రహ్మము గురించి తెలియజేయనది ఎందుకంటే ప్రపంచం దేహం మనకు అలవాటే బ్రహ్మము గురించి అలవాటు కాలేదు కానీ ఆయన లేకపోతే వేబీలో అసలు ఉన్నది ఆయనే అటువంటి బ్రహ్మం ఏమిటో తెలియజేసే విద్య పేరు బ్రహ్మవిద్య ఈ బ్రహ్మ విద్య దేనిలో ప్రతిపాదింపబడుతుందో అది గీత అని చెప్పబడుతుంది అయితే బ్రహ్మ విద్యను ప్రతిపాదించే శాస్త్రం అంటే వేదమే వేదములకు బ్రహ్మము అని పేరున్నది కానీ బ్రహ్మ అంటే వేద అయితే వేదంలో ప్రధానంగా వివిధములైన ధర్మాలను ఉపదేశిస్తూ కర్మల్ని తెలియజేస్తూ అనేక విషయములు తెలియజేస్తూ భాగమే కాకుండా కేవలం బ్రహ్మము గురించి చెప్పే కాండము జ్ఞానకాండం అది ఉపనిషత్తు అని చెప్పబడుతుంది అలా కేవలం బ్రహ్మము గురించి తెలియజేసేటువంటి విచారణ రూపమైన జ్ఞానం ఎందులో కనబడుతోంది అది ఉపనిషత్తు ఆ ఉపనిషత్తుల సారమే గీత అని చెప్పబడుతుంది ఉపనిషత్తులు కేవలం పరమాత్మను మాత్రమే చెప్తాయి ఆ పరమాత్మను మాత్రమే చెప్పే గ్రంథాన్ని గీత అనాలి కానీ గీతా ఇది నిర్వచనం కనుక మన సనాతన ధర్మంలో ఎన్ని గీతలు ఉన్నాయో అన్ని గీతల యొక్క లక్ష్యము లక్షణము కూడా బ్రహ్మయుద్యోపదేశమే మరొకటి కాదు ఇలాంటి గీతలు మహాభారతంలోనే బోరుడు ఉన్నాయని చెప్పుకుంటున్నాం ఆ మాటకు భాగవతంలో కూడా శృతి గీతలు ఉన్నాయి వేదములు చెప్పినది ఇక పరమాత్మయే స్వయంగా చెప్పిన ఉద్ధవ గీత మొదలైన ఉన్నాయి కపిల గీత ఉన్నది రుద్రగీత ఉన్నది ఇవి భాగవతంలో ఉన్న గీతలు ఇవి కాక భ్రమర గీతలు గోపికా గీతలు ఇత్యాదులు మనకి కనబడుతున్నాయి ఇవన్నీ కూడా గీతా శబ్దమతి అని చెప్పబడుతున్నాయి అయితే భ్రమర గీతలు గోపికా గీతలు వేణుగీతము వీటి విషయానికి వచ్చేటప్పుడు గల గీతము నాలుగు గీతలు గోపికల సంబంధంగా కనబడతాయి మిగిలిన గీతలన్నీ కూడా ఆత్మతత్వ విచారణే మరి వాటికి కూడా గీత అని ఎందుకు పేరు పెట్టారండి అంటే కృష్ణ బ్రహ్మము యొక్క ఆనందానుభూతితో వాళ్ళు ఒక తాదాత్మ్య స్థితిలో సమాధి స్థితిలో పలికేరు కనుక అవి కూడా గీతలు అనిపించుకుంటూ ఉన్నాయి అటువంటి గీతా శబ్దానికి అర్థం చెప్పుకుని ఇప్పుడు ఉపదేశింపబడిన గీత ఎందులో మహాభారతంలో భీష్మ పర్వంలో ఇరవై అధ్యాయం నుంచి మొదలవుతూ నలభై అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత ప్రసిద్ధిగా ఉన్నది అయితే సనాతన ధర్మం మీద ఎక్కువ అవగాహన లేనటువంటి వారికి హిందూ ధర్మం సనాతన ధర్మం అనగానే దీని గ్రంథం ఏమిటంటే భగవద్గీత అనేది తెలుస్తుందండి భగవద్గీతనే అంటారు ఆఖరికి సత్యమే చెప్పెదును అని ఒట్టి పెట్టేటప్పుడు గీత మీద పెడుతుందా అంటే భగవద్గీత మన మతగ్రంథమా అంటే అందరికీ ఒక మతగ్రంథం ఉంది గనక మనకి ఒక మతగ్రంథం అంటూ ఉంటే బాగుంటుంది గనక మన మతగ్రంథం భగవద్గీత అన్నారు హిందూ మతం అనగానే దాని మతగ్రంథం భగవద్గీత అనిపించేటంత గొప్పతనం భగవద్గీతలో ఉంది అంటే హిందూ భగవద్గీత మాత్రమే మన మతగ్రంథమా ఆ మాటకు వస్తే భగవద్గీతను బోధించిన కృష్ణ పరమాత్మ అవతరించక ముందు కూడా ఉన్న మతం పేరు హిందూ మతం సనాతన ధర్మం ఇక్కడ మరి పరమాత్మ ఇప్పుడు భగవద్గీతను కొత్త మత గ్రంథాన్ని మనకు ఇతర ప్రభక్తులు వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి అంటే పరమాత్మే చెప్తాడు కొత్తవి వెనక నాయన అన్నాడు ఆయనే ఏమం పరంపరా ప్రాప్తం అని మొదలుపెట్టి పరంపరాగతమైనది సనాతనమైనది ఏదో అది శాస్త్రం అదే నేను చెప్పాను అన్నాడు వేదైష్ట సర్వే రహమే వేద్యహ అని చెప్పాడు గీతలోని అడుగడుగునా ఆ మాటే చెప్తున్నాడు ఇక్కడ తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత అనే మాట కూడా చెప్పాడు శాస్త్రమే ప్రమాణం అన్నాడు శాస్త్రం అంటే గీతాశాస్త్రమన్నా తత్పూర్వమే శాస్త్రం ఉంది శాస్త్రం అనే ఎక్కడ వినబడ్డా దానికి అర్థం వేదమనే అర్థం కానీ వేద ప్రమాణంతో మాట్లాడాడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత అనగానే మన సనాతన ధర్మం యొక్క ప్రధాన గ్రంథం అనిపించినా ఆ భగవద్గీత ప్రధాన గ్రంథముగా వేదమును ప్రతిపాదించింది అందుకు వేదములు ఏం చెప్పారో దాన్నే చెప్తోంది భగవద్గీత భగవద్గీత కాదు ప్రతి గీత అదే చెప్తున్నది అందుకు మనకున్నటువంటి అపార వాంగ్మయ రాశిలో భగవద్గీత ఒకటి అయినప్పటికీ అన్ని వాంగ్మయాల సార్వభగవద్గీత గనక భగవద్గీతకు ప్రాధాన్యం లభించింది అది సంతోషించదగ్గ విషయమే కానీ నేటి తరానికి మన అవగాహన కలిగించిన విషయం కలిగించవలసిన విషయం ఏంటంటే ఇతరుల వల్లే మనకున్న ఒక మతగ్రంథం వంటిది కాదు భగవద్గీత ఇది తెలుసుకోవలసినది మను ప్రధానంగా ప్రమాణం శృతి ఆ శృతిని అనుసరించిన దాన్ని మనకు బోధించిన స్మృతులు పురాణములు ఆగమాలు ఇవన్నీ కూడా మనకు ప్రమాణ గ్రంథములే వీటన్నిటి సారభూతంగా భగవద్గీత అయితే ఇన్ని గ్రంథములు తెలుసుకోగలమా అంటే మరి ఆయువున్నంతకాలం తెలుసుకుంటూనే ఉండాలండి ప్రతి మానవుడి కర్తవ్యం ఏమిటంటే ముక్త్యవధి మోక్షం పొందే కూడా నిరంతరం జ్ఞానాన్ని శ్రవణం చేయాలి మననం చేయాలి ఇవాళ విని రేపటి నుంచి మన లోక వ్యవహారం అని కాదు ఎంతవరకు అయ్యా ఇవన్నీ అంటే మోక్షం పొందే వరకు అంతవరకు చేస్తూనే ఉండాలి మోక్షావధి శ్రవణ మననాలు చేస్తేనే నిధిధ్యాసనం కుదురుతుంది నిధిధ్యాసనం కుదురు ఇంకా పర్వాలేదు కానీ శ్రవణ మననాలు చాలా ప్రధానం చాలామంది ఎంత విన్నా అక్కడే ఉండిపోయి ఎందుకంటే శ్రవణం తర్వాత పని జరగడం లేదు కనుక మననం లేదు విన్నంత మాత్రం పుణ్యాలు వచ్చేస్తున్నాయి అనుకుంటే అలాగా పుణ్యం వస్తుంది పాపం పోతుంది కానీ ముక్తి రావద్దు దానికి జ్ఞానం నిలవద్దు జ్ఞానం నిలవాలంటే శ్రవణం తర్వాత కార్యం మననం జరగాలి మననం చేసుకోవడానికి ఎన్నెన్నో శాస్త్రాలు మనకు ఉన్నప్పటికీ కూడా అన్ని శాస్త్రాలు తెలుసుకోవచ్చు తప్పు లేదు కానీ గీతాశాస్త్రం తెలియనప్పుడు ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నప్పటికీ స్పష్టత ఉండదు పరమార్థం లభించదు గీతాశాస్త్రం క్షుణ్ణంగా తెలిస్తే ఇంక ఏ శాస్త్రాలతోనూ అవసరం లేదు అలాంటి శాస్త్రం అండి ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవ దేవకీపుత్ర ఏవ అని తీర్మానం చెప్పారు ఇక్కడ ఒకటే శాస్త్రం దేవకీపుత్రుడి గానం ఒకడే దేవుడు దేవకీ పుత్రుడు అని ప్రతిపాదన చేశారు అందుకే ఇది ఎవరో భక్తితో గీత గురించి చెప్పారు అనుకుంటే వ్యాసురు వారు గీత చెప్పి అక్కడే చెప్తారు గీతాశాస్త్రెదం పుణ్యం ఎప్పటే ప్రైతపుమాన్ విష్ణోత్పదవాప్నోతి భయ శోకాదివర్జిత ఇదేంటండి ఫలశ్రుత్ ప్రారంభించారు అంటే ఆసక్తి పెరుగుతుంది గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటేత్ ప్రయత పుమాన్ ఏకాగ్ర చిత్తంతో ఎవడు దీన్ని పఠనం చేస్తాడు వాడు దేన్ని పొందుతాడు విష్ణోత్పదం అవాప్నోతి విష్ణు పదాన్ని పొందుతాడయ్యా అన్నాడు అంటే వైకుంఠానికి వెళతారు అని మనం సగుణంగా అనుకున్నా విష్ణోత్పదం అంటే తద్విష్ణోప్పరమం పదం సర్వవ్యాపకమైన బ్రహ్మమును పొందుతారు అని అర్థం విష్ణోత్పదం అది పొందాలంటే అజ్ఞానం పోవాలి కదా అజ్ఞానం పోగొట్టే శక్తి గీతకున్నది అదేం చేస్తుంది భయ శోకాది వర్జిత భయము శోకము మొదలైనవి లేకుండా ముక్తిని పొందుతాడు గీతాశాస్త్ర పఠనం వల్ల కానీ గీతాశాస్త్ర పఠనము జ్ఞానము భయశోకాలను పోగొట్టి విష్ణు పదాన్ని కలిగిస్తుంది ఇది ఫలస్థితి ఇక్కడ భయము శోకము ఈ రెండే అవిద్య వల్ల కలిగే భయంకరమైన వికారాలు ఆ రెండింటినీ పోగొట్టేదే భగవద్గీత తద్వారా లభించేది భయ శోకాలు పోతే లాభం ఏమిటండి లాభం తర్వాత సంగతి ముందు భయశోకాలు పోతే చాలు కదా భయశోకాలు పోతే విష్ణుపదమో అప్నవతి అంతే చీకటిపోతే లాభమేటి వెలిగే భైశాకాలు పోతే విష్ణుపదమే అంతే అది ఇవ్వగలిగే శక్తి గీతకున్నది అందుకే భగవత్పాదుల వారు అడుగడుగున గీత యొక్క ఆవశ్యక్తను మనకు తెలియజేస్తూ భగవద్గీత కించిదీత గంగా జలవకనికాత సకృతపి ఏ సమర్చ క్రీతి తస్య యమూపి నచ్చాక మోక్షం దాకా ఎందుకయ్యా నువ్వు తెచ్చుకున్న పాపాల ముందు అది పోవాలంటే నేను చిన్న చిన్న చిట్కాలు మూడు చెప్తాను భగవద్గీతను కాసేనా కాస్తైనా అధ్యయనం గంగా జలాన్ని కణికణిమైన పానం చేయి ఒక్కసారైనా విష్ణువు నక్షించు నీ గురించి ఎముడు చర్చించడు అని చెప్పాడండి ఇక్కడ అంత విశేషమైనది కానీ గీతాశాస్త్ర శ్రవణ మాత్రం చేతనే పాప సంహారకు దాన్ని మననం చేసినంత చింతన చేస్తే ముక్తినిస్తుంది ఇంత మహిమాన్వితమైనది గీత అందుకే వ్యాసభగవానుడు చెప్తాడు గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్ ముఖాం భోజాత్ వినిసృత గీత సుగీత కర్తవ్య గీతనే ఎల్లవేళలా కర్తవ్యముగా గానము చేయి తెలుసుకో కిమన్యహి శాస్త్ర సంగ్రహే ఇతర శాస్త్రాన్ని సంగ్రహం చేసుకోవడంతో ప్రయోజనమేముంది చెప్పు ఎందుకంటే యా స్వయం పద్మనాభస్య ముఖాంభోజా వినిశ్రుత స్వామి ముఖపద్మం నుంచి వచ్చింది అయ్యా ఇంకేం కావాలి అంటూ గీతామాహాత్మ్యములు శ్లోకములు చాలా చాలా కనబడుతున్నాయి అయితే గీత ఏ భారతంలో చెప్పబడిందో ఆ భారతంలో చెప్పిన మహిమే నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా వెతికితే వరాహపురాణంలో గీతామహాత్మ్యమని బోరుడున్న అధ్యాయాలున్నాయి అంటే భారతం రచించిన వ్యాసుడే పురాణాలను కూడా ఏర్పరచేడైన సంప్రదాయాన్ని మనం విశ్వసిస్తున్నాం కనుక తాను భారతంలో చెప్పిన భగవద్గీత గురించి వరాహస్వామి వరాహపురాణంలో ప్రస్తావన చేసినటువంటి గీతామహాత్మ్యంలో తెలియజేశారు అందులో ఏ అధ్యాయానికి ఏది ఫలము ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి గీతపై భక్తి కలిగిన వారు గీతను పారాయణ చేసే ఎవరు ఉంటారు అయితే ఇదే సమయంలో ఒక చిన్న మాట చెప్పిన కథలోకి లేదా విషయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాను పఠించి అర్థం చేసుకుంటే పుణ్యమా పూజించి పారాయణ చేస్తే పుణ్యమా రెండు చాలా మంచిది ఇది తెలుసుకోండి తెలియకి చాలామంది పూజ చేసి పారాయణ చేస్తారండి పుస్తకాన్ని అంటే గ్రంథానికి ఏ శక్తి ఉంటుందో మనకేం తెలుసు పుస్తకానికి శక్తి ఉంటే అక్షరానికి శక్తి ఉంటుంది అందుకే పెద్దలు ఏర్పరిచిన ఏ పద్ధతిని పై పైన చూసి తిరస్కరించరాదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఆ మధ్య ఈ సోషల్ మీడియాలో పెద్ద చర్చ చేశారు పుస్తకాన్ని పారాయణ చేసి పూజ చేసినంత మాత్రం లాభం లేదండి అర్థం చేసుకోవాలి అని ఈ రెండో మాట బాగుంది కానీ మొదటిది లాభం లేదండి అని వీడికి అర్హత లేదు ఎందుకంటే గీతకు మహిముంది ఋషులు ఇచ్చిన ప్రతి అక్షరంలో మంత్రశక్తి ఉంటుంది అని గీతకి నమస్కరించుకున్నా గీత గ్రంథమే కృష్ణస్వరూపంగా భావించినా అదికు పుణ్య విశేషంగా సహకరిస్తుంది అక్కడితో ఆగిపోకుండా గీతను అధ్యయనం చేసి నిరంతరం మననం చేసుకుంటూ తరించారు ఇలాగ మనకి మొత్తం శాస్త్రసారాన్ని భగవానుడు ఇచ్చేశాడు ఎలా ఇచ్చారంటే సర్వోపనిషదో గావహ తర్వాత మహానుభావుడు ఆయన దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుదీర్ఘోక్త దుగ్ధం గీతామృతం మహత్ చెప్పారు ఇక్కడ ఉపనిషత్తులనే గోవుల నుంచి తీసినటువంటి క్షీరంట అయితే ఎవడు తీగళ్ళయ్యా గోపాలకుడు తీయాలి ఆ గోపాలకుడు ఎవరి అయ్యా గోపాలకృష్ణుడు అని చెప్పడంలో ఉపనిషత్సారం అందులో ఉంది అనే మాట ఎందులో చూపిస్తున్నారు ఇక్కడ అయితే మొట్టమొదటి దూడ చేపితే గానీ పాలురావు గనక ఉపనిషత్తులనే గోవులు అక్కడుంటే గోపాలకుడు ఆయన అక్కడుంటే మొదటి దూడ ఎవరయ్యా అంటే అర్జునుట్ట పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మనకు పెద్దలు చెప్పిన మాట దీనిలో సారాంశంకట ఉపనిషత్సారం భగవద్గీత అని చెప్పడం దాన్ని అందించారు అటువంటి సర్వోపనిషత్సారభూతమైనటువంటి భగవద్గీత విషయం వచ్చేటప్పటికల్లా అది ఒక్కడుంటే చాలు అది అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనకు అయోమయంలో పెట్టడానికి కావలసిన పుస్తకాలు వచ్చాయి అదే వచ్చింది బాధ ఒకటి తన అర్థమైందేంటో తాను రాస్తాడు ఆ మధ్య ఎప్పుడో దశాబ్దాల క్రితం విశ్వనాథ్ సత్య గారు ఒక భగవద్గీత ఆవిష్కరణ సభలో చెప్పారు గీత గురించి మాట్లాడినంత దేని గురించి ఎవరు మాట్లాడరని అంతే కదా ప్రతివాడు భగవద్గీత విన్నాడు అంటే వీడికి పుస్తకం రాసేస్తాడు అలాగే తయారైపోయి మనకి వందలాది పుస్తకాలు తయారైపోయి దానితో అసలు గీత ఏమిటో కృష్ణుడేం చెప్పాడో మర్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది అటువంటి సమయంలో గీతకు వ్యాఖ్యానించాలన్నప్పటికీ కూడా దానికొక సంప్రదాయ నిష్ట ఉండాలి వేదవేదాంత పరిజ్ఞానం ఉండాలి అనుభవం ఉండాలి అటువంటి వాడు వ్యాఖ్యానించగలిగాలి అలాంటి వారు అనగానే గీత ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటో కూడా ఆలోచించాలి కదండి ఎన్నో గీతలు ఉన్నప్పుడు భగవద్గీత భగవద్గీత భగవద్గీత అని అందరూ అంటారు ఎంత ప్రాచుర్యం అంటే త్రిమతాచార్యులు గీతక భాష్యం రచించారు అద్వైత పరంగా భాష్యం విశిష్టాద్వైత పరంగా ద్వైత పరంగా కూడా వ్యాఖ్యానం రచించారు నిజానికి ఈ మూడు మతములు ఎవరికి సమ్మతం అంటే అద్వైతిక సమ్మతం ఎందుకంటే ద్వైతికి విశిష్టాద్వైతికి అద్వైత సమ్మతం కాదేమో కానీ అద్వైతికి రెండూ సమ్మతమే ఎందుకంటే సాధన దశలో వీటిని అంగీకరిస్తారు అందుకే ఈ మూడు కూడా వేదసమ్మతమైన మార్గములే సాధకుల స్థాయిని బట్టి వాడు చేసే ఉపాసన పద్ధతి బట్టి ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు అద్వైతం పరమసిద్ధాంతం దానికి సాధనాభూతముగా పనికొచ్చేవి ద్వైత విశిష్టాద్వైతములే అయితే దానికి అదే పరమం అనుకుంటూ ద్వైత విశిష్టాద్వైతాలున్న తప్పు లేదు అది వేదసమ్మతమైన మార్గం కనుక తరింపజేస్తుంది దాన్ని అంగీకరిస్తూ అద్వైతం కూడా సమర్థిస్తున్నది అని త్రిమతాచార్యులు కూడా వేదసమ్మతంగా అద్భుతమైన భాష్యం అందించారు అందులో సందేహం లేదు ఇందులో వారందరూ వేదమనే ప్రమాణంగా తీసుకుంటూ కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలకి భాష్యం రచించారు అంటే కృష్ణ పరమాత్మ వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఉపదేశించాడని మనకి అర్థమవుతున్నది కానీ జగద్గురువైన కృష్ణుని హృదయం ఆదిశంకరులు వారు పట్టుకుని అద్వైతమే కృష్ణ హృదయం మనకు అందించారు ఇక్కడ ఆదిశంకరుల భాష్యంతో ప్రారంభమై అప్పుడు భగవద్గీత ప్రాచుర్యం పొందింది శంకరుల భాష్యం వల్లనే భగవద్గీత మాత్రమే మన గ్రంథం అనిపించేటంత ప్రాచుర్యం వచ్చిందండి ఇక్కడ అందులో సందేహం లేదు ఈ మాట నేను అనలేదు ఎంతో పరిశోధించిన మహానుభావుడు అంటున్నాడు గీత హ్యాడ్ నాట్ బీన్ మచ్ నోన్ టు ది జనరాలిటీ ఆఫ్ పీపుల్ బిఫోర్ శంకరాచార్య మేడ్ ఇట్ ఫేమస్ బై రైటింగ్ ఇస్ గ్రేట్ కామెంటరీ ఆన్ ఇట్ ఈ మాట స్వామి వివేకానంద ఆదిశంకర భగవత్పాదులు దీనిపై గ్రేట్ కామెంటరీ గొప్ప వ్యాఖ్యానం రచించిన తర్వాత ఇది తెలిసింది అంతవరకు గీతా హడ్ నాట్ బీన్ మచ్ నౌన్ టు ది జనరాలిటీ ఆఫ్ పీపుల్ అని కూడా స్పష్టం చేశారు అంతే కాకుండా మరి గీత గురించి ఆయనంత గొప్ప కామెంట్రీ రాస్తే మరి గీత ఏమిటి అంటే దెన్ ది గీతా నో బెటర్ కామెంట్రీ ఆన్ ది వేదాస్ హస్ బీన్ రిటన్ ఆన్ కెన్ బీ రిటన్ వేదాలపే ఇప్పటివరకు రచించబడ్డవి ఇకపై రచించబోయేవి వీటన్నిటికంటే గొప్ప వ్యాఖ్యానం గీతయే అని చెప్పారు ఇక్కడ వేరే హృదయం చెప్తున్నది ఇలాగా మహానుభావులు అందరూ కూడా భగవద్గీత యొక్క ప్రశస్తి చెప్పారు కానీ శంకరుడు రచించిన తర్వాత అనేక మంది వారి వారి అభిరుచికి అనుగుణంగా వేదసమ్మతమైన మార్గంలో ఎందుకంటే ద్వైత విశిష్టాద్ములైన మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే వేదాన్ని గౌరవిస్తూ వేదం ప్రకారంగా చెప్పే గనక వాటిని మనం గౌరవిస్తున్నాం వీటి అనుసరించి అనేక రకాల భాష్యాలు ఏర్పడ్డాయి కొంతమంది ఇప్పుడైతే బ్రహ్మ గీతను కూడా భౌతిక స్థాయిలో కూడా చెప్తూ ఉన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇవన్నీ రకరకాల పేర్లు పెట్టి చెప్తున్నారు మంచిదే గీతా ప్రాచుర్యానికి ఎందుకంటే ఒక మహానదిలో అన్నీ కలిసి చలమల చలమలు మనం తవ్వుకుంటాం చలమల్లో బోల్డ్ నీళ్లు ఉంటాయి కదా ఈ చలమల్లో ఉన్న నీళ్ళన్నీ మహానదిలో ఉంటాయి కనుక మహానదిని పట్టుకుని కూడా చలమల నీళ్ల పరిమితిలో చూసేమంటే తప్పు లేదు కానీ వందలాది చలమలు మహానదిలో ఇమ్మడుతాయి కానీ మహానది చలమలో ఇమ్మడదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే భగవద్గీత గురించి మనిషికి పనుకొచ్చే ప్రతి మాట గీత నుంచి స్వీకరించారు అందరందరూ పెద్దలు ఆఖరి దుఃఖంతో కుంగిపోతున్న వాడికి మనోధరిమిచ్చి పైకి లేపాలంటే గీతావాక్యమే శరణ్యం బ్రహ్మ విద్య మోక్షం ఇవ్వాలన్నా గీతావాక్యమే శరణ్యం తప్పుదారి పడేవాడిని పక్కకి సరైన మార్గంలో నడపాలన్నా గీతయే శరణ్యం ఇన్ని విధాలుగా గీత మనకి చెప్పబడుతున్నది అయితే ఈ భగవద్గీత విశేషంగా పద్దెనిమిది అధ్యాయాలతో సోభిల్లుతో ఉన్నటువంటి గ్రంథం కదా ఇది పద్దెనిమిది అధ్యాయాలనే విభాగం మనకి భారతంలోనే కనబడుతున్నది దాని ప్రకారంగా చెప్పుకుంటున్నాం అయితే పద్దెనిమిది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాదయోగము ఇంకొకొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు సాంఖ్యయోగం కర్మయోగం కర్మ సన్యాస యోగం విజ్ఞాన యోగం చాలా చాలా మనకి కనబడుతున్నాయి అయితే ఈ పేర్లు ఎవరు పెట్టారు మహాభారతంలో అన్నిన్ని అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది పర్వాల్లోనూ ప్రతి అధ్యాయానికి ఏమైనా పేర్లున్నాయా అంటే అధ్యాయంలో చెప్పబడి మాత్రమే చెప్పారు కానీ అధ్యాయానికి పేరుల్లో పద్దెనిమిది అధ్యాయులకు అర్జున విషాదయోగం ఇలాంటి పేర్లు ఎవరు పెట్టారు అంటే వ్యాసురు పెట్టేడా అనడానికి ఆధారాల్లో అయితే మనకు లభిస్తున్న ప్రస్తుత భాగ భారత గ్రంథాలన్నింటిలో కూడాను ఆ భారతం చదువుతూ చదువుతూ భగవద్గీత చదివేటప్పుడు కింద అర్జున విషాదయోగ కర్మయోగ ఇత్యాది పేర్లు కనబడవచ్చు కానీ ఇది వ్యాసురు పెట్టేడనడానికి ఆధారాల్లో ఆదిశంకరులు చెప్పేనడానికే ఆధారాల్లో కనుక మనం ఇది పెట్టుకుంటే తప్పని మాత్రం చెప్పట్లేదు కానీ మొదట ఈ పేర్లతోనే భగవద్గీత వచ్చిందని చెప్పడానికి ఇది అనేకమంది పండితులు పరిశోధించి చెప్పిన మాటే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతున్నది ఇది వ్యక్తి అభిప్రాయం కాదు అందుకే తర్వాత అందులో చెప్పబడ్డ కంటెంట్ దాన్ని చెప్పబడినటువంటివి పేర్లు తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు కానీ శంకర భగవత్పాద భాష్యంలో కూడా ఆయన ఇది చెప్పారండ ఆధారం కనిపించట్లేదు తర్వాత తర్వాత వారు వారు పెద్దలే గనుక పేరు పెట్టారు అది గ్రహించవచ్చు అదేవిధంగా భగవద్గీతకి భాష్యం చెప్పేటప్పుడు మూడు శకములుగా విభజిస్తారు చాలామందికి తెలుసు అది మొదటిది కర్మషట్కం రెండవది భక్తి షట్కం మూడవది జ్ఞానషట్కం అని మూడు విభాగాలు ఇది కూడా వ్యాసుడు చేయలేదు శంకరాచార్య చేయలేదు ఇవన్నీ కూడా మనకి మరింత సులభతరంగా అర్థం కావాలని చెప్పి పెద్దలు చేశారు ఇన్ని విభాగాలు ప్రక్రియ సౌలభ్యం కోసం మనకు పెద్దలు చేస్తే ఇది మనకు సౌలభ్యం కలిగించడం కాక అయోమయ కూడా కలిగిస్తున్నది ఇక్కడ అందుకే ఇక్కడ మనం గమనించవలసింది కర్మ గురించి ఆరు భక్తి గురించి ఆరు జ్ఞానం గురించి ఆరు కనుక కర్మ భక్తి జ్ఞానం మూడింటి గురించి చెప్పింది అని కృష్ణుడు చెప్పాడు అనుకోవడానికి లేదు ఇక్కడ ఇందులో విషయములు మనం జాగ్రత్త గ్రహిస్తే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే ఇది బాగా తెలుసుకోవాల్సింది ఏ అధ్యాయానికి ఆ పరిపూర్ణం పైగా ఒక అధ్యాయంలో విన్నది మరొక అధ్యాయం వల్ల మరింత స్పష్టమై బలపడుతూ ఉంటుంది పైగా ప్రధానంగా సనాతన ధర్మం అనగా వేద ధర్మం జీవుడు తరించడానికి వాడుకున్న స్థాయి బట్టి జీవలక్షణాన్ని బట్టి ఎన్ని విధాలుగా చెప్పబడినదో అన్ని విధాల్ని సమన్వయించినటువంటి గ్రంథం భగవద్గీత ఇక్కడ అన్నిటినీ సమన్వయిస్తుంది భగవద్గీత సామరస్యానికి సమన్వయానికి భగవద్గీతకు మించిన గ్రంథం లేదండి ఇక్కడ ఇది ఈ సమన్వయం ఎలా ఉంటుందంటే వేదం నుంచి జనించినటువంటి ధర్మములు అంటే ఉపాసనలు కర్మలు జ్ఞానము వీటన్నిటి సమన్వయిస్తుంది భగవద్గీత వీటి ప్రయోజనం వాటికి దేనికి ఎంత మేరకు ప్రయోజనం ఉందో తెలుసుకుంటూ కర్మల ద్వారా నువ్వు క్రమంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసి చిత్తశుద్ధిని పొందు ఉపాసన ద్వారా ఈశ్వరానుగ్రహం పొందు ఈ రెండిటితో నువ్వేంటో తెలుసుకో ముక్తిని పొందు అని గీత సారాంశం దీన్ని బోధిస్తుంది అందుకే గీత సనాతన ధర్మానికి అన్ని సంప్రదాయాల వాళ్ళు కూడాను స్వీకరిస్తున్నారు ఆ శైవైష్ణవాది భేదములు కూడా విడిచిపెట్టి భగవద్గీతను శివసిన ఇక్కడ కృష్ణుడు చెప్పాడు కనుక ఇది కేవలం విష్ణు సంబంధమైనదే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వేద వేదాంతాలను గౌరవించేదే శైవాది మతములు కూడా వాళ్లకు కూడా భగవద్గీత ప్రమాణం ఎందుకంటే శివగీత గణేష గీత ఇవి కూడా వ్యాసుడు పురాణాల్లో రచించినవే అవి ఆయన రచించేడం నమ్మే సంప్రదాయానికి చెందిన వాళ్ళేమే మనం అని వాటి గీతలు వాటుకున్నాయి వీటి గీతలు పెట్టుకున్నాయి కానీ అన్ని గీతల పరమార్థం మాత్రం ఒక్కటే కానీ భగవద్గీతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పరమాత్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది కనుక పరమాత్మని శివుడను ఉపాసించేది శైవ సంప్రదాయం వాళ్ళకి ఇదే ప్రమాణం ప్రతి ఇదే ప్రమాణం అందుకే భగవద్గీత మొత్తాన్ని శివపరంగా వ్యాఖ్యానించిన మహావ్యాఖ్యాతులు ఉన్నారండి అది సంస్కృత వ్యాఖ్యానం చాలా విస్తారమైన వ్యాఖ్యానాలనున్నాయి ఇందులో ప్రధానమైనటువంటి వారు శ్రీకంఠాచార్యులు వారు ఆయన భగవద్గీత అంతా పరంగా వ్యాఖ్యానించారు దానికి ఆయన శృతి ప్రమాణములే తీసుకున్నారు వేద ప్రమాణాలు అగమ ప్రమాణాలు పురాణ ప్రమాణాలతో ఆయన భగవద్గీత మొత్తం శివప్రాధాన్యంగా శివపారమ్యంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా తమ్ ఆ పరమాత్మను ఆశ్రయించు ఒక్కొక్కప్పుడు ఆయన ప్రథమ పురుషులు చెప్తూ ఉంటాడు అది వాళ్ళకి సౌలభ్యంగా దొరికింది కానీ అహం ఈశ్వర చెప్పినటువంటి వాక్యములు ఉన్న ఉత్తమ పురుషులు ఏదేమైనప్పటికీ వారు చక్కగా శివపరంగా వ్యాఖ్యానించారు శ్రీకంఠాచార్యుల వారు అలా కాశ్మీర మహాపండితులు శైవ పండితుడు అభినవ గుప్తాచార్యులు వారు ఈయన సామాన్యుడు కాడు ఈయన భరతుడు నాట్యశాస్త్రానికే భాష్యం రచించిన మహానుభావుడు గొప్ప పండితుడు భారతదేశం గర్వించదగ్గ మహాకవుల్లో పండితుల్లో తత్వవేత్తల్లో ఒకడు అభినవ్ గుప్తాచార్యులు ఆయన కూడా మొత్తం భగవద్గీతకి శివపరంగానే వ్యాఖ్యానం చేశారు ఇలా మనకు అనేకం కనబడుతూ ఉంటాయి ఇది సనాతన ధర్మం గురించి అవగాహన కలిగిన వారికి వీటి మీద కూడా విభిన్న అభిప్రాయాలు ఏర్పడవు వాటన్నిటి సమన్వయించగలిగే శక్తి భగవద్గీతకున్నది అందుకే అరవిందో ఒక మాట అంటారు భగవద్గీత ఎలాంటి గ్రంథం అంటే దానిపై వంద వ్యాఖ్యానాలు రాసిన మరో వంద వ్యాఖ్యానాలు కూడా చేయగలిగే శక్తి కలిగినటువంటి గ్రంథము అని తెలియజేశారు విదేశస్థులు కూడా భగవద్గీత గురించి ఏది మనోధికారాలు లేకుండా నిర్మల హృదయంతో చదివిన విదేశస్థులు అనేకమంది వాళ్ళు ఏవారు ఏవి చెప్పారు అంటే తొమ్మిది రోజులు వాళ్ళు చెప్పిన పేరు అయిపోతుంది వాళ్ళు అలాగ భగవద్గీతను ఎంత కీర్తించారంటే వాళ్ళు వాళ్ళ మతగ్రంథాలన్నీ చదివారు కానీ ఇంత నిర్మలమై సర్వవ్యాపకమే విశ్వజనీయమైన సత్యాన్ని చెప్పిన గ్రంథం భూమి మీద మరగట్లేదు అని చెప్పారండి అది భగవద్గీత యొక్క గొప్పతనం అలాంటి భగవద్గీతని మన వారసత్వ సంపదగా ఋషుల సంపదగా పొందిన హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం భగవద్గీత క్షుణ్ణంగా చదవగలిగితే వాడు ప్రపంచంలో సామరస్యాన్ని నిలబెట్టగలడు ఎవరి మానాన వాళ్ళని బతకనివ్వగలడు తాను బతకగలడు ఇది తెలుసుకోండి ఇక్కడ అంతేగాని ఇంకోటిని అవమానించడం నిందించడం మార్చడం పరిమార్చడం ఇలాంటి పనులు చేయరండి భగవద్గీతలో విశేషమది అందుకే ఇతరుల గ్రంథాలు చదివి ప్రపంచాన్ని భయభ్రాంతం చేసి వంచనలు చేసి మార్పుళ్లు చేసేవాళ్ళు తయారవుతారుమే కాని భగవద్గీతను చదివిన వాడు శాంతి పొదువుకోగలిగే విశాల హృదయం కలిగిన అవుతాడు అది భగవద్గీత కలిగించే మొదటి సంస్కారం అటువంటి సామరస్యాన్ని ఏర్పడుతుంది ఏర్పరుస్తుంది భగవాన్ే చెప్పాడు ఏ మాం ప్రపంచంతే తాం సదైవ భయామ్యం ఎవరు ఎలా నన్ను ఉపాసిస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తా అని చెప్పాడు ఇంతకంటే గొప్ప విషయం ఏమంది ఇక్కడ అది పట్టుకుని మనకు సర్వదేవ నమస్కారం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కారా శంకరం ప్రతి గచ్చతి అను సమన్వయ మహాసూత్రం భగవద్గీత నుంచి మనకు లభించింది అంతేకాదు నీ ధర్మం తక్కువది ఇతరుల ధర్మం ఎక్కువది అనుకోకు నీకంటూ విద్యుక్తమైనటువంటిది ఏదైతే నీకు ధర్మంగా లభించిందో దానిని ప్రేమించు దాన్ని ఆచరించు అది నీకు సద్గతినిస్తుంది అని చెప్పడంలో ఏ ఒక్కడు తక్కువ వాడుకాడు ఏ ఒక్క పని తక్కువ పని కాదు నీ పని నువ్వు శ్రద్ధగా నాకు అర్పణంగా చేస్తే నీ ముక్తిని ఇస్తానని అద్భుతంగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత అండి ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాలండి ముందు బేసిక్గా వినగానే కలిగేటువంటి ఒక మహాసందేశాలు ఈ రెండు ఇంకేం కావాలి అందుకే మహానుభావుడు ఒక మాట చెప్తాడు స్వామి వివేకానంద భగవద్గీత గొప్ప సందేశం గురించి రికన్సైలేషన్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ధర్మ అండ్ ది వర్క్ వితౌట్ డిజైర్ ఆర్ అటాచ్మెంట్ దీస్ ఆర్ ది టూ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గీత అన్నాడు భగవద్గీత యొక్క రెండు ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ధర్మం యొక్క అనేక మార్గాల్ని సమన్వయించడం ఒకటి సంకల్పము అదేవిధంగా అంటుకోవడము లేకుండా కర్మని ఆచరించడం అనేది ఈ రెండు భగవద్గీత చూపించే ప్రధాన ఉపదేశాలని రెండు వాక్యాలు చెప్పాడు మహానుభావుడిని స్వామి వివేకానంద గీతను అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఆయన ఒకడు ఈ విధంగా భగవద్గీత యొక్క ప్రశస్తి అనేక రకాలుగా చెప్పబడుతుంది అయితే ఇందులో యోగాలకు పేర్లు తర్వాత వచ్చాయని మీరు చెప్పారు నిజమేనా అంటే దానికి అనేక ఉదాహరణలు చూపించవచ్చు ఉదాహరణకి ధ్యానయోగం అనుకుంటుంది దానికే అభ్యాసయోగ అన్నారు శంకరాచార్యుల వారు అభ్యాసయోగం అనే మాట కృష్ణుడేవాడు అభ్యాసయోగ యుక్తేనా అన్నాడు ఇక్కడ అంటే అభ్యాస అని శంకరాచార్యులు ధ్యానయోగానికి పేరు పెట్టారు రామానుజాచార్యులు వారు యోగాభ్యాస యోగ అని పేరు పెట్టారు అంటే ఆ అధ్యాయానికి రెండు పేర్లున్నాయి అంటే మనకు తెలుస్తున్నది వీటికి నిర్దిష్టంగా యోగం అనే పేరు ముందు నుంచి లేదు అని ఇక ఎనిమిదవ అధ్యాయానికి ఎన్ని పేర్లున్నాయో చూడండి తారక బ్రహ్మయోగము బ్రహ్మాక్షర నిర్దేశ యోగము అక్షరవర బ్రహ్మయో యోగము ధారణ యోగము మహాపురుష యోగము అభ్యాస యోగం పేరు ఎనిమిదవ అధ్యాయానికి ఉన్నాయి ఇక్కడ అంటే యోగా అనే పేర్లు తర్వాత వచ్చినవి అని అయినప్పటికీ కూడా మనకు స్వీకార్యమలే విషయం అర్థం చేసుకోవడానికి గాను ఇలాంటి భగవద్గీతలో మొదటి యోగం ఏంటి అర్జున విషాద యోగం విషాద యోగం అవుతుందా ఇది పెద్ద ప్రశ్న అసలు అర్జున విషాద యోగంలో భగవద్గీత ఎక్కడుంది మొదటి నుంచి మీరు పరిశీలిస్తే కృష్ణుడి మాట గీత అయితే ఒక్క మాట లేదు కృష్ణుడి దందులో ఆయన పైన రథం తీసుకొచ్చి మధ్య నిలబెట్టాడు అంత ఇంకో పని ఆయన మాట మొదలవుతుంది రెండవ అధ్యాయంలో సరిగ్గా పదకొండవ శ్లోకం దగ్గర మొదలవుతుంది ఉపదేశం అందుకే ఆదిశంకర భగవత్పాాల వారు అక్కడి నుంచో భాష్యం రచించారు మరి మధుర అధ్యాయం తీసుకోకూడదా ఆయన కూడా మధురధ్యాయం గురించి ఏమీ తీసివారే లేదు ఉపోద్ఘాతంగా రచించి మధురాధ్యాయం యథాతథంగా అర్థసహితంగా గ్రహించాలి కానీ అసలు స్వామి ఉపదేశం అక్కడి నుంచి ఉపదేశానికి ఉపోద్ఘాతం విషాదయోగం ఏమైనా విషాదయోగం తర్వాత ఎవరు పేరు పెట్టినప్పటికీ కూడా అర్జునుడు విషాదం ఎలాంటిది అది తెలుసుకోవాలి కదా అసలు ప్రారంభం శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రువాచ అసలు ధృతరాష్ట్రుడు అంటే ఎవరు ఒక విధంగా ఆలోచిస్తే మహాభారతంలో ప్రతి అంటే మొత్తం రాక్షస సమూహానికి తండ్రి వంటి వాడు అంతే దుర్యోధనాథందరికి తండ్రి అంటే అవిద్యారూప అజ్ఞాన వృత్తులన్నిటికీ మూలపురుషుడు అందుకే మనకి భారతంలో స్పష్టంగా చెప్పేశారు మొత్తం ధర్మమనే మహావృక్షానికి మూలం కృష్ణుడు అధర్మమనే వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు అన్నారు దుర్యోధను అనేది తెలుసుకోండి ఇక్కడ దీన్ని బట్టి వ్యాసుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే మహాభారత నాయకుడు కృష్ణుడు ప్రతి నాయకుడు ధృతరాష్ట్రుడు ఇంత గీతాపారాయణ చెయ్యాలని చెప్పి న్యాసం చేసుకుని ధ్యానం చేసుకుని ఆచమనం చేసుకుని ప్రణాయామం చేసి కూర్చుంటే ధృతరాష్ట్రవాచ మొదట అది ట అంటే అర్థమేంటి ఇక్కడ మొట్టమొదట రాక్షసుడు మాటలే వస్తాయి ధృతరాష్ట్రుడు మాట్లాడిన సంజయుడు చెప్తుంటాడు ఎవడు దుర్యోధుండిలా అన్నాడు అంటే మొదటంతా వాళ్లే ఆ తర్వాత అర్జునుడు బాధ అన్న వస్తాయి అంటే కూడాను వచ్చేవాళ్ళు వీళ్ళు తర్వాత వచ్చేది అర్జునుడికి కదా గీత వచ్చింది గీత రాలేదు కదా రాలేదా ఈ గీతంతా ఎవరు చెప్పారు ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పాడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అంటే ఇక్కడ గీతను విన్నవాళ్ళు ఎవరు ఇద్దరు అర్జునుడు ధృతరాష్ట్రుడు అర్జునుడు చెప్పినవాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు చెప్పినవాడు సంజయుడు సంజయుడు సొంతం చెప్పాడా కృష్ణుడు ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు ఇక్కడే కానీ కృష్ణుడు చెప్పింది అందుకు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు విన్నాడు అర్జునుడు విన్నాడు ఎవరు ధరించారు అర్జునుడే దృతరాష్ట్రం వినలేదు కానీ గీత విన్న వాళ్ళందరూ తరించిపోతే ఇబ్బంది తెలిసింది దృతరాష్ట్రంలో వినేవాళ్ళు కొందరుంటారు అర్జునుడిలో వినేవాళ్ళు కొందరు ఉంటారు కనుక మరి ఎలా కూర్చున్నామో వినండి ఎన్ని చెప్పినా నా కళ్ళింతే అని ఊసుకున్నాడు వాహాన్భాడు మరి వింటాడు ఆయన మనస్సు కానీ బాధపడితే విధుల్ని పిలిపించుకుని ధర్మమో వేదాంతమో వింటూ ఉంటాడు అనికలవాటు తెలుసా అందుకు ఉద్యోగ పర్వంలో కూడాను సంజయ్ రాయి భారం అయిన తర్వాత సంజయ్ నాలుగు తిట్టిపోతాడు దాంతో రాత్రి నిద్రపట్టదు నిద్ర పట్టకపోతే కాలక్షేపం అప్పుడు ఇంకేవీ లేవు కదా ఆన్ చేసి కూర్చోవడానికి వెంటనే విధుడు కబురుమిప్పాడు విధుడు వచ్చిన తర్వాత మనసు నాకు ఆందోళన ఉంది ఏదో ధర్మం చెప్పన్నాడు వెంటనే విధుడు ఊరుకుంటాడా ఎన్ని వాళ్ళు వినకపోయినా చెప్తాడండి పాపం విధుడు ఆయన ఓపిక్కి సహనానికి మెచ్చుకోవాలి ఎన్ని చెప్పినా వీళ్ళు ఇంతే వైరాగ్యం పుట్టలేదు మహానుభావుడికి చెప్పాడు విధుడు అని నాకు వేదాంతం వినాలనిపించింది అన్నాడు వెంటనే సనస్సు జాతుడిని పిలిపించాడు వేదాంత కూడా చెప్పించాడు అప్పుడు విన్నాడు ఆయన విన్నాకేమైంది మళ్ళీ అత్రకారమే అది కొందరు వింటూ ఉంటారు అంతే పాపం విన్నప్పుడు భలే వింటాడు కళ్ళు కనబడుకునే ఎక్స్ప్రెషన్ లేదు కానీ ఆహా ఓహో అని ఉంటాడేమో లేకపోతే వీధుడు మాత్రం కంటిన్యూ చేస్తాడా ఎన్ని వాళ్ళు విన్నాడు అండి అందరి దగ్గర విన్నాడు సామాన్యం కాదు ఇక్కడ ఇప్పుడు మరి సంజీవుడు చెప్తున్నాడు కానీ విన్నాడు వాడి ఉద్దేశం అంతా కూడా తన వాళ్ళు ఎవరు దుర్యోధనాథులు అలా ఉన్నారు ఇదే వాడు గోళంతా కూడా అర్జునుడిది వేరు కనుక ఇందులో విషాదం వాడికి ఉంది వీడికి ఉంది దృద్రాడి విషాదం అంతా నా వాళ్ళు ఏమైపోతారో అని భయం ఈయనకేంటి అయ్యో నా వాళ్ళని చంపిస్తే తప్పు కదా అని భయం ఇద్దరికి నా వాళ్ళు ఉంది ఇందులో మీరు గమనించవలసింది మామకాహ కానీ తేడా ఎక్కడ ఏమిటి అంటే పరమాత్మను శరణి వేడి తాను ఒక నిశ్చయానికి వచ్చినట్టు కనబడినా అందులో అయోమయ ఉందేమో అని తెలుసుకుని అయోమయ ఉందని నిశ్చయించుకుని పరమాత్మను శరణి వేడి గురుభావంతో విన్నాడు కనుక ఆయన ధరించాడు కేవలం యుద్ధ విషయ జ్ఞానంకై కూర్చున్నాడు కనుక ధృతరాష్ట్రుడు ధరించలేదు పైగా భారతంలో పాత్ర జరిగినవే సందేహం లేదు కానీ గట్టిగా మనం ఇప్పుడు అన్వయించుకుంటే ధృత రాష్ట్రుడు ఏం పేరండి ఇక్కడ సంజయుడు గొప్ప యోగ్యుడు ఆయన ఆయన చెప్పడానికి యోగ్యమైనవాడు అందరూ సందేహం లేదు ఆయన గొప్ప వివేకి శాస్త్రం తెలిసినవాడు కృష్ణ భక్తుడు కనుక చెప్పే భక్త ఎవడు అక్కడ వాళ్ళిద్దరిలో సంజయుడు అంటే సమ్యక్ జయ సంపూర్ణముగా ఇంద్రియజయం కలిగిన వాడు మంచి గురువు వీడు ఎవడు అంటే రాష్ట్రం పట్టుకు వేలాడువాడు అనర్థం అంటే నా రాజ్యన్నా రాజ్యన్నా రాజ్యం పట్టుకు వేలాడువాడు అని అర్థం ఇక్కడ రాష్ట్రం అంటే ఎన్ని సమూహాలండి ఒకటా రెండు నేను నావి నావి అన్నాగా నాది అనలేదు నేనొక్కడే నావి ఎక్కువ ఇవన్నీ పట్టుకుని వీటి మీద నా అధికారం ఉంది అనే భావంతో ఎవడుంటాడో ధృత రాష్ట్రహా అంటే దేహాభిమానం బాగా కలిగిన వాడు వాడు ధృతరాష్ట్రుడు వాడికి సంజయుడు చెప్పినా మరో జయుడు చెప్పినా ఎక్కదో తెలుసుకోండి ఇక్కడ అందుకు ధృతరాష్ట్రుడు ఎక్కడ ఈయనవడు అర్జునుడు ఆ పాత్రలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్జునహ ఆ పేరు వచ్చింది అర్జునుడే చెప్పాడు ఆ పేరు ఎందుకు వచ్చింది విరాట పర్మంలో నేనెప్పుడు తెల్లని పనులు చేస్తాను కనుక నాకు అర్జునుడిని పేరు వచ్చింది అన్నాడు తెల్లని పనులుట అంటే ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని పనులు చేస్తుంటాడు అర్థమా తెల్లని పనులు అంటే దేనిలో రజోగుణ తమోగుణ దూషంతము కానీ కేవలం సత్వగుణంతో కూడిన ధర్మ ఆచరణ ఉంటుందో అది తెల్లదనము అది శుద్ధ సత్వము సత్వధర్మము అనగానే శాస్త్రధర్మము శాస్త్రధర్మాన్ని నిర్మలమైన హృదయంతో ఆచరిస్తాడు కనుక అది పేరు అర్జునుట కనుక ఉత్తమ శ్రోత ఎవడు ఎవడైతే సత్వగుణం కలిగిన సత్వగుణానికి తెలుపున అర్థం అర్జున అంటే తెల్లని వాడు అని అర్థం అందుకే సత్వగుణం కలిగిన వాడై ధర్మాచరణ కలిగిన వాడై నిర్మలమైన ధర్మాచరణ ఎవడు చేస్తాడో వాడు మాత్రమే ఉత్తమ శిష్యుడు అంత వినిగిన రాష్ట్రం అని పట్టుకుని ధృత రాష్ట్రుడున్నాడే వాడంత ఉత్తముడు కాడు ఇది కానీ ముందు వాళ్ళతో ఎందుకు ప్రారంభించారండి అంటే వెలుక్ కావాలని ఎప్పుడు అనిపిస్తుందండి చేయకటి ఉంటే కానీ మొదట ఏముంది చీకటే అందుకే మొదట ధృతరాష్ట్రుడు ఉంటాడు తెలుసుకోండి అసలు గుణాలు అసలు ఒక పేరుంది మీరు విన్నారో లేదో దేవతలకు అన్నలు వాళ్ళకి పూర్వజులు దేవ పూర్వజులు దేవతలకు అన్నలు అన్నారు దేవతలకు ముందే ఉన్నట్టు రాక్షసులు ఇదేమిటండి అంటే దాన్ని నీలకంఠ వారు భారతానికి భాష్యం రచిస్తూ గొప్ప మాట అంటాడు దేవతలకు ముందే రాక్షసులు ఉన్నారని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే జీవుడు అనేక జన్మలు అవిద్యవాళ్ళు ఎత్తుతాడు కానీ అవిద్యారూపమైన వృత్తులు వాళ్ళు ఉంటాయి అవిద్యారూపమైన వృత్తులకి రాక్షసుల పేర్లు అవి ముందుంటాయి ఇవి తొలగించుకుని దైవీ గుణాలు పెంపొందించుకోవాలి కానీ మొదటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు ఆసురీ గుణాలేదా అందుకే ఆసురీ గుణాలే రాక్షసులు అందుకే వాళ్ళ మొదట పుట్టినటువంటి వారు అని చెప్పడంలో ఉద్దేశం ఇదయ్యా అన్నారు మొదట పుట్టిన వాళ్ళని అలా పెంచుకుంటూ వెళ్ళిపోకుండా తర్వాత రావాల్సిన వాళ్ళని తెచ్చుకోవాలి ఇక్కడ కానీ గీతని మొదటి అధ్యాయం అర్థం చేసుకోవాలి అంటే పదహారు అధ్యాయం పరిశీలించాలి నేను మొదటి చెప్తున్నానా వెనక చెప్తున్నానా కాదు ఇక్కడ ఒకదానికోటి ఎలా లంకి ఉంటాయో చూడాలి పదహారు అధ్యాయం ఏంటంటే దైవాసుర సంపద్విభాగ యోగం ఇది అసురులు ఇది దేవతలు అని చెప్తాడు ఇందులో దేవతలు దైవీగుణములు నువ్వు పెంచుకో ఎందుకు పెంచుకోవాలి మోక్షం కావాలంటే ఒకటే మాట దైవీ గుణాలు ఎందుకండి మోక్షం కావాలంటే లేదు ఆసురి గుణాలతో ఉంటాను పర్వాలేదు కొన్ని జన్మలు ఇంకా పడుతుంది అన్నాడు ఇక్కడే జన్మ పరంపరల్లో కొట్టుకుపోవడానికి అజ్ఞానంలో పడిపోవడానికి ఆసురి గుణాలు మోక్షం పొందాలంటే దైవీ గుణాలు కానీ దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయ ఆశ్రీయమత అక్కడ దైవీ గుణాలు ఏమిటో ఆసురీ గుణాలు ఏంటో చెప్పాడు ఇక్కడ మొట్టమొదటి ఆసుయ గుణ సైన్యములు దైవీగుణ సైన్యములు వర్ణిస్తాడు ఇది దీనికి దానికి ఉన్నటువంటి అనుబంధం మనం తెలుసుకోవడానికి పనికొస్తుంది అందుకే దీనిలో ఏమీ గీతోపదేశమే లేనప్పుడు ఇది ఎందుకు అంటే ఉపోద్ఘాతంగా చదువుకోవాలయ్యా కథ తెలియాలిగా సందర్భం తెలియాలిగా అందుకు చదువుకోవాలి పారాయణ ఇక్కడ చేయాలి పెద్దలు ఊరికే నిర్దేశించారా దీన్ని ఈ విధంగా నువ్వు గ్రహించే ప్రయత్నం చేయు అని తెలియజేస్తున్నారు అయితే అసలు ఇవన్నీ ప్రారంభించే ముందు భగవద్గీత ఏం చెప్తోంది ఎందుకు వచ్చింది ఎవరు చెప్పారు అనేది గ్రహించడం చాలా ప్రధానం ఇవాళ ప్రథమ దివసానికే సభ నిండుగా ఉన్నారు నాకు చాలా సంతోషం అనేక మంది దూరవీక్షణం ద్వారా అంతర్జాలం ద్వారా దర్శిస్తూ ఉన్నారు అందరికీ కృష్ణానుగ్రహం లభించుగాక అని నమస్కారం చేసుకుంటూ ఇది చాలా ప్రధానమైనటువంటిది ఉపోద్ఘాతం భగవద్గీత ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది అది ఏం చెప్తోంది ఇది తెలుసుకోవాల్సినది ప్రధానం అందరికీ తెలుసు అర్జునుడు శోకమోహాలకు లోనయ్యాడు గనుక ఆయనకు పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు ఇది సందర్భం అందరికీ తెలుసు కానీ శోకమోహాలకు లోనైన వాళ్ళందరికీ కూడా దాని నుంచి బయట పెట్టడానికి పనికొస్తుంది గీతోపదేశం స్పష్టమైపోయింది కానీ గీత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చివరి వాక్యాలు పద్దెనిమిది అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్థే ధనంజయ అజ్ఞానం వల్ల కలిగిన సమ్మోహం పూర్తి మోహం అది పోయిందా నీకు అని అడిగాడండి ఇక్కడ అంటే గీతంతా చెప్తే చివరికి అడిగింది అది అది సమాధానం దొరికితే ఆపుతాడు లేకపోతే అంతవరకు చెప్తూనే ఉంటాడు ఆయన మోహం పోయే వరకు ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రనిష్టస్థే ధనంజయ అంతేకాదు త్వయక ఏకాగ్రచేత ఏకాగ్రచిత్తంతో విన్నావా కనుక భగవద్గీత వినాలంటే అర్హత ఏమిటి ఖచ్చిదే తృతం పార్థ త్వయకే త్వయకాగ్రేణ చేతస ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్థే ధనంజయ పద్దెనిమిది అధ్యాయంలో డెబ్భై రెండో శ్లోకంలో చెప్తున్నాడు స్వామివారు ఖచ్చితైతే స్థితం పర్దా చూసారు ఇంకా ప్రథమోధ్యాయంలో ఒకటో శ్లోకం చెప్పకుండా ఇంకా పద్దెనిమిది అధ్యాయాన్ని చెప్పాం ఏకాగ్ర అందుకే ఏకాగ్ర చిత్తం తయేకాగ్రేణ చేతస ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా అన్నాడు అంటే భగవద్గీత ఎలా విన్నాలో చెప్పాడు చూడండి ఏకాగ్ర చిత్తంతో వినాలి విన్నావు అజ్ఞానమోహం పోయిందా అనగానే ఆయనే సమాధానం చెప్పాడు నష్టో మోహస్మృతి తత్ ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అది చెప్పాడు ఆయన కనుక గీత యొక్క ప్రయోజనం ఏంటి మోహనాశనం అంటే మోహం క్షయించడమే గీత యొక్క ప్రయోజనం మోహం క్షయించడం మొదట రక్షలు మోక్షం మోహం క్షయించడము మోక్షం అదే గీత యొక్క ప్రయోజనము ఇందులో సందేహం లేదు ఆ గీత ప్రయోజనం చెప్పేసేం గనక అది ఎక్కడ దొరుకుతుంది చచ్చేక దొరికే మోక్షం గురించి పరమాత్మ చెప్పలేదు నువ్వు శోకమోహానికి కారణమైన భయం భయానికి కారణమైన అజ్ఞానం తొలగించుకుంటే పరమాత్మ నీలో ఉన్నాడు నీవై ఉన్నాడు అని అనుభూతికి తెచ్చుకుంటే ఇక్కడే మోక్షం అది గీత చెప్పేటువంటిది ఉపనిషత్తులు చెప్పినా అనగా సనాతన ధర్మం చెప్పిన మోక్షమే ఇహ బ్రహ్మానుభవం ఇక్కడే సంపాదించు అది చెప్తుంది భక్తులు కూడా అదే అంటారు భగవద్ అనుభూతి ఇక్కడ పొంది ఇక్కడే మోక్షం అంటే పరమ భాగవతోత్తముడైనటువంటి కులశేఖరాలు వారు కూడా నమోక్షస్యాకాంక్ష అన్నారు ఇక్కడ ఎందుకంటే భగవద్ అనుభూతే కదా మోక్షం అంటే ఒకటే మోక్షానికి బంధానికి తేడా ఏమిటంటే పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం ప్రపంచంతో తాదాత్మ్యం బంధం ఎప్పుడు ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి ఇంచుమించు ప్రతీ ప్రవచనంలో ఈ మాట చెప్తూ ఉంటాం అయితే ధృతరాష్ట్రంలో వినకుండా వింటే మాత్రం తప్పకుండా గుర్తు ఇక్కడ మొత్తానికి అది దాని ప్రయోజనం అయితే అద్భుతమైన ఉపోద్ఘాతం అందించుతూ గీత యొక్క ప్రయోజనాన్ని చెప్పినటువంటి భగవత్పాదుల వారి పాదవద్మాలకు నమస్కారం చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ శాస్త్ర ప్రతి వ్యాఖ్యాత యొక్క మంచి మాటని తీసుకుని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అల్పజ్ఞత ఉన్నప్పటికీ సాహసించి ఇక్కడ కూర్చోడానికి కారణం ఏమిటంటే గురువులకు కటాక్షం ఉందనే ధైర్యం కృష్ణపరమాత్మ అపార కారుణ్యం మీద నమ్మకం దానితో కూర్చున్నాను తప్ప చెప్పగలగనే విషయం కాదు ఎందుకంటే శరణాగతులమై నీ ఊతములేంది తరించలేమయ్యా అని పాదాల మీద పడ్డమే తప్ప పాండిత్యం ఉందనే భావంతో కాదు అదేది లేదని తెలుసుకునే పరమాత్మను ఆశ్రయించి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అయితే పెద్దల మాటల ఊతం ఉన్నది అందులో ఎవరైతే వేద సమ్మతమైన మాటలు చెప్పారో వారు ఏ సంప్రదాయానికి చెందిన వారైనా అది వైదిక సంప్రదాయం అందులో చెప్పిన మంచి మాటలు ఏ మాటలు మనకి ధర్మాన్ని భక్తిని జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయో మాటలు తప్పకుండా స్వీకరిస్తూ చెప్పుకుంటాం కానీ ప్రధానంగా మనం చెప్పుకుంటున్న జగద్గురువుల కృపాకటాక్ష వీక్షణ ప్రసరించినటువంటి శృంగగిరి పీఠం అదేవిధంగా ఆ పీఠాధీశ్వరుల్ని తత్పరంపరని గురువులుగా ఆశ్రయించినటువంటి ఆదిశంకర భగవత్పాదు పేరు అనన్యభక్తి కలిగినటువంటి ఒక జీవుడు ఇక్కడ చెప్తున్నాడు కనుక ఇది తప్పకుండా శంకర సంప్రదాయానుగుణంగానే చెప్పబడుతుంది అందుకే శంకరులు మాటే ఊతగా మనం చెప్పుకుంటున్నాం ఇందాకే చెప్పినట్టు అందరినీ పొదుపుకుని అందరినీ అన్వయించగలిగే శక్తి మా జగద్గురువులకు ఉన్నది గనక ఒక్కసారి నమస్కారం చేసుకుందాం ఎందుకంటే సనాతన ధర్మం ఏమిటో అస్పష్టమైన ధోరణిలో దానంతా స్పష్టం చేసి సమీక్షపరిచిన ఆది శంకరులేమైన గురువుని నిన్న మొన్న ప్రధానంగా కేదారనాథం దగ్గర ప్రతిష్ఠితులై భారతదేశానికి అంతటికీ ప్రకాశిస్తూ ఉన్నాడు గనక ఆ జగద్గురుకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ ఆయన గీతకు భాష్యం రచిస్తూ గొప్ప శ్లోకాన్ని ఇచ్చారండి ఓం నారాయణపరోండమవ్యక్త సంభవం అండస్వీపా ఇది ఆదిశంకర భగవత్పాల్ వారు గీతాభాష్యానికి ఉపక్రమణం చేస్తూ మొట్టమొదటిగా నారాయణ స్మరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ ముందు శబ్దమే నారాయణ సన్యాసులు నారాయణ స్మృతి వాళ్ళ ఆశీర్వచనాలు చేయరు కదా నారాయణ నారాయణ నేను వ్యతిశ్వరుడుగా అని నారాయణ హాను ప్రారంభించు చూడండి ఎవడయ్యా నారాయణుడు అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా శాస్త్రం లక్ష్యాన్ని చెప్పాలి ప్రారంభించేటప్పుడు నేను నారాయణుడి గురించి చెప్పడానికి భాష్యత చేస్తున్నాను బ్రహ్మవిద్య ఏమిటంటి బ్రహ్మము నారాయణుడే నారాయణుడి తప్ప మరొకటి లేదండి అద్వైతం అంటే ఏమిటో కదా నారాయణుడి తప్ప యన్యము లేదు అంతే రెండవ వస్తువు లేదు ఉన్నది నారాయణమే మరి నరులో నారాయణ శబ్దంలో నువ్వు అర్థం చేసుకోవచ్చు నరులు ఎవరిని ఆశ్రయించారు వాడు నారాయణుడు కెరటాలు ఏ సముద్రాన్ని ఆశ్రయించాయో అది అంతా గల్పి సముద్రమేగా కానీ కెరటాలు ఆశ్రయించిన సముద్రం కెరటాలు సముద్రం రెండుగా ఉందా కెరటాలు ఆశ్రయించిన సముద్రము మొత్తం గల్పి సముద్రమేగా అలాగే జీవులు పరమాత్మను ఆశ్రయిస్తే పరమాత్మ జీవులను రెండు లేరు ఉన్నది పరమాత్మ చెప్పడం దానిలో అందుకే నారాయణో నారాయణ ఆయనవిడు పరహ ఒక్క మాట నారాయణ పరహ ఆ మాట తాగిపోవచ్చు సర్వోత్కృష్టమైనది నారాయణుడు మనకు ఏదైనా ఎప్పుడు సర్వోత్కృష్టమే కావాలి కదండి అక్కడ వంకాయ కొనుక్కున్నా అందరూ ఉత్కృష్టం కావాలి మనకి అవునా లేదా శలక్షణు ఎందుకంటే బతుకు అక్కడ తాగిపోయినట్టు అదొక్కటే ది బెస్ట్ మనకు కావాలి కదా ది బెస్ట్ అంటే అన్నిటి గొప్పది అన్నిటి గొప్పది ఒకటే ఉంది నారాయణ ఆయన కూడా పరుడు దేనికంటే పరుడు నువ్వు చూస్తున్న భూమి లోకములు భూమి నువ్వు ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి కొన్ని ఒప్పుకుంటావు ఉన్నాయి ఆయన లోకములు ఈ లోకములన్నీ దేని నుంచి వచ్చాయి ప్రకృతి నుంచి వచ్చాయి ప్రకృతికి మరొక పేరు ఏమిటి అవ్యక్తం కానీ అవ్యక్తం నుంచి అండము ఆ అండము నుంచి నువ్వు అనుకున్న భూమి ఆకాశము ఇత్యాదులన్నీ కలిగాయి కానీ నువ్వు చూస్తున్నది భూమి ఆకాశాదులు దాని అండము అండానికి అవ్యక్తం ఇక్కడ దాకా ఆ కూర్చోవు ప్రకృతి అంటారు దాన్ని అవ్యక్తానికి కంటే పరమైనవాడు నారాయణుడు ఆ నారాయణి మించిన గొప్ప వస్తువు లేదు అటువంటి నారాయణుని స్మరించి ప్రారంభిస్తున్నారండి ఇక్కడ ఇది నేను సర్వోత్కృష్టమైనది నారాయణుడు అది మిగిలినవన్నీ నారాయణ్ ఆశ్రయించున్నాయి ఆశ్రయించుండడం ఎలా అంటే పిల్లాడు తల్లి ఒడ్డిని ఆశ్రయించినట్టులో కెరటాలు సముద్రాన్ని ఆశ్రయించినట్టున్నాయి అంటే అభిన్న భావాన్ని అంత చక్కగా ప్రతిపాదన చేశారు ఇక్కడే ఈ శ్లోకంతో నమస్కారం చేసుకుంటూ నారాయణ పరోవ్యక్తాదండమవ్యక్త సంభవం అండస్యాంతస్థిమే లోకాహ సప్త ద్వీపాచ మేదిని దీనికి వ్యాఖ్యానం చేస్తే చాలా అవుతుంది కానీ ఈ మాత్రం అర్థం తెలుసుకుంటూ ఇక్కడ భగవత్పాదులు వారు ఎంత అందంగా ప్రారంభిస్తున్నాడు అంటే అసలు చెప్తున్నవాడు ఎవడో ముందు తెలుసుకో ఒక్క దృశ్యం తలుచుకుంటే చాలండి ఇక్కడ అసలు కృష్ణుడు చెప్తున్నాడంటేనే ఒళ్ళు పొలకించి కనులు నీరు వచ్చి గొంతు బొంగులు పోతుందే తర్వాత మాట రాదే ఆ పరమాత్మని తలుచుకుంటే చాలు స భగవాన్ ప్రారంభం అదండి ఇక్కడ సహ భగవాన్ అని ప్రారంభించారు భాష్యంలో ఎంత ఉదాత్త గంభీరమైన ఎత్తుగడ భగవత్పాదుడు వారిది సహ భగవాన్ ఆ భగవంతుడు ఎవరైనా నారాయణుడు స భగవాన్ సృష్వేదం జగత్త స్థితి ఆ భగవంతుడి సృష్టిని చేసి దీని స్థితిని ఉంచడం కోసం మరీచిరీన్ అగ్రే సృష్ట ప్రజాపతీన్ ప్రవృత్తిలక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం తోన్యాశ్చ సనకసనందనాదీనుత్పాద్య నివృత్తిలక్షణం ధర్మం జ్ఞానవైరాగ్యలక్షణం గ్రాహయామాస మొట్టమొదటిగా భగవానుడు ఈ సృష్టిని చేసి ఇది చక్కని స్థితిలో క్షేమంగా ఉండడానికై ఆయన రెండు ధర్మాలను ఇచ్చాడు స్పష్టంగా అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి సృష్టి ఉండడం కోసం రెండు ధర్మములు చెప్పబడుతున్నాయి రెండు ధర్మాలు ఎవరిచ్చారు నారాయణుడే ఇచ్చాడు కానీ రెండు ధర్మములు నారాయణుడే ఇచ్చాడు మొదటిది మరీచ్యాది అగ్రే సృష్వా ప్రజాపతి మరీచీ మొదలైన ప్రజాపతుల్ని సృష్టించి ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాసభేదోక్తం వేదోక్తమైనటువంటి ప్రవృత్తి లక్షణ ధర్మము ప్రవృత్తి లక్షణం అంటే సంసారమునందు ప్రవర్తించుట అని అర్థం ఇక్కడ ఈ ప్రవృత్తి రూపంగా సృష్టి వర్ధిల్లుతుంది ఆ ప్రవృత్తి రూప ధర్మమును అంతేగాని సంసారాన్ని నడపడం కాదు ప్రవృత్తి రూప సంసారం నడిపే ధర్మం ఆ ప్రవృత్తి రూప ధర్మాన్ని వేదోక్తమైన దాన్ని భగవానుడు ప్రజాపతి మొదలైన వారికి అందజేశాడు తత్ అన్యాశ్చ సనక సనందాన్ని సనక సనందాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం సనక సనందనాదు కలిగించి నివృత్తి రూపలక్షణాన్ని బోధించాడు అంటే ప్రవృత్తి నివృత్తి అని ధర్మం రెండు స్వరూపాలు కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పేవాడితో సహా వినేవాళ్ళతో సహా ఇక్కడ ప్రవృత్తి రూప ధర్మంలోనే ఉన్నటువంటి వారు ప్రవృతి రూప ధర్మం ఇది ఉత్కృష్టం అదేం తక్కువది కాదు ఎందుకంటే వేదోక్తం మరీచి మొదలైన మహాత్ములందరూ కూడా దాన్ని అనుసరించిన నివృత్తి రూప ధర్మాన్ని అనుసరించిన వారెవరు సనక అసలు పదాలే అర్థమైపోతాయని ప్రవర్తించుట ప్రవృత్తి నివర్తిల్లుట అంటే బయటకు రావడం నివృత్తి లోపల ఉండడం ప్రవృత్తి సంసారము ప్రవర్తించుట ప్రవృత్తి సంసారము నుంచి మరలుట నివృత్తి అది ధర్మమే ఆ మరలినటువంటి వారికి ధర్మం ఏంటంటే జ్ఞానవైరాగ్య లక్షణం ధర్మం జ్ఞానవైరాగ్య లక్షణాలతో ఉన్న ధర్మం వారికి ఈ రెండు ఉత్కృష్టము ఇచ్చాడు ఈ రెండే మనల్ని తరింపజేస్తాయి ద్విధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ స్పష్టంగా చెప్పండి చూడండి జగత స్థితికారిన స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయసహేతు ఎస్ అధర్మం ఏదైతే అభ్యుదయాన్ని నిశ్రేయసనిస్తుందో అదే ధర్మం ధర్మం అంటే ఇదే అర్థం అభ్యుదయం ఈ రెండు రావాలండి అభ్యుదయం అంటే ఇహలోక పరలోక సుఖాలు పొందుట వీటిలో ఉన్నత స్థితిని పొందుట అభ్యుదయం నిశ్రేయస్సు అంటే కైవల్యం ఈ రెండు నివ్వడానికి ఈ ధర్మములు చెప్పబడ్డాయి ఈ ధర్మాలతో చక్కగా జరుగుతుంది సృష్టి అంటే ఒక విధంగా సృష్టి జరిగింది ఎలా వెళుతుందో చెప్తున్నారు మొట్టమొదటిలో వచ్చిన వాళ్ళు ఎంత ఉత్తమమైన సృష్టి వచ్చారండి మనం సృష్టిలో అందరూ ఎవాల్వ్ అయ్యారు కాదు రాను రాను దిగజారుతారు ప్రథమత వచ్చినది ప్రజాపతులు సనక సనందనాథులు వీళ్ళు నివృత్తి మార్గాన్ని వ్యాప్తి చేస్తున్నారు వాళ్ళు ప్రవృత్తి మార్గాన్ని వ్యాప్తి చేస్తున్నవారు వీరు ఎవరు ఏ మార్గాల్లో ఉన్నారో వారికి తగ్గ ధర్మానికి వీరు ఆచార్యులుగా ఉన్నారు దాని ద్వారా ఆ అందరూ చక్కగా వెళుతున్నారు దీన్ని స్థితి చక్కగా జరుగుతున్నది దాని ప్రకారంగా ఎస్సర్మం బ్రాహ్మణాద్యై వర్ణిభి ఆశ్రమిభిశ్చ శ్రేయోర్తిభి అనుష్ఠీయవాన బ్రాహ్మణాది సర్వవర్ణములు వారు కూడా వారి విధానం ప్రకారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా శ్రేయస్సును కోరి ఈ ధర్మములను వస్తున్నారు కానీ దీర్ఘేణ కాలేనా కొంతకాలానికి అనుష్ఠాతృణాం కామోద్భవాత్ ఈ ధర్మాన్ని అనుష్ఠించవలసిన వాళ్ళల్లో కోరిక ధర్మబద్ధమైన కోరిక కోసం ధర్మబద్ధమైన కర్మాచరణ వరకు పర్వాలేదు కని కామం తీవ్రమయ్యి అంటే కోరికలు పెరిగి స్వార్థచింతన పెరిగి క్రమంగా ఎప్పుడైతే కామ తీవ్రత పెరిగిందో కోరిక యొక్క వేగం పెరిగితే హియ్యమాన వివేక విజ్ఞాన హేతుకేనా వారికి వివేకము విజ్ఞానము రెండు పోతాయిటండి దానివల్ల అధర్మేణ అభూయమానే ధర్మే ప్రవర్ధమానే అధర్మే జగత స్థితి పరిపిపాలయ్యు సదికర్తా నారాయణాక్ష వీళ్లల్లో ఈ స్వార్థ చింతన పెరగడం చేత క్రమంగా జరిగింది ఏమిటంటే దురాశ పెరిగి వివేక విజ్ఞానం సన్నగిల్లి దాని ద్వారా ధర్మాన్ని అతిక్రమించడానికి సాహసించారు ధర్మాన్ని అతిక్రమించడం అంటే ఆ చేయడం దానితో క్రమంగా అధర్మం పెరిగింది చూసారా ఏ విధంగా క్షీణదశ ఏర్పడుతుందో కానీ ప్రథమత చక్కగా నడుస్తోందంతా కూడా ప్రవృత్తి రూపంలో కొందరున్నారు నివృత్తి రూపంలో ఉన్నారు ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ చక్కగా ఉన్నారు కానీ దురాశ పెరిగిపోయి ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళ సంఖ్య పెరగడంతో ఆ ధర్మం క్రమంగా పెచ్చి పెరిగిపోయింది అది ఎప్పుడు సుదీర్ఘకాలం చెయ్యిగా చెయ్యగా కొంతకాలానికి ఆ విధంగా రా ఆ స్థితిలో జగత్స్థితిని పరిపాలించాలి కనుక ఎందుకు జగత్ క్షేమంగా ఉండాలంటే ప్రవృత్తి నివృత్తి రూప ధర్మము చక్కగా అనుష్టింపబడాలి వాటికిప్పుడు దెబ్బ ఏర్పడింది ఎప్పుడో క్రమంగా అప్పుడు స్థితిని నిలపడానికై సాదికర్త నారాయణాక్ష విష్ణుహు ఆదికర్త అయిన నారాయణుడైన విష్ణువు భౌమస్య బ్రాహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవఖ్యా వసుదేవాత్ అంశైన కిల సంబువా ఇలా చక్కగా కృష్ణావతార ప్రసక్తి చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఆయన భౌమస్య అంటే ఇక్కడ వాక్యానికి అర్థం ఏంటంటే ఈ భూమికి సంబంధించి అనర్థం ఇక్కడ అంటే భూమి మీద ఉన్నటువంటి బ్రహ్మను రక్షించడానికి వచ్చేట భూమి మీద బ్రహ్మను రక్షించడం ఏంటండి బ్రహ్మశబ్దానికి అర్థం వేదము ధర్మము తపస్సు ఇత్యాదులు అందుకు వేదము చెప్పిన ప్రవృత్తిని వృత్తి రూపైన ధర్మము తిరిగి భూమి ఎందు రక్షింపబడడానికై కనుక వేదమనుకు బ్రహ్మ అని పేరు దానిని రక్షింపజేసే వ్యవస్థ పేరు బ్రాహ్మణత్వం ఇది తెలుసుకోండి ఇక్కడ బ్రాహ్మణత్వ శబ్దం ఇక్కడ చెప్పబడుతున్నాడు ఆదిశంకర భగవత్పాల వారు దీన్ని బట్టి ఒక వర్ణంకో ఒక వర్గంకో మాత్రమే చెప్పబడింది అనుకోవద్దు అలాగ అన్నట్లయితే బ్రాహ్మణాధ్యై వర్ని భీ అని బహోచని చెప్తాడా బ్రాహ్మణాది వర్ణములన్నీ అనుష్ఠిస్తున్నాయి అని వారు వారి ధర్మములు ఏది శాస్త్రం చెప్పిన అనుష్ఠించింది ఇక్కడ భౌమశ బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం ఈ భూమి బ్రహ్మను అనగా బ్రాహ్మణత్వాన్ని రక్షించడానికై అన్నాడు ఇక్కడ బ్రాహ్మణత్వ రక్షణ అనగా బ్రహ్మం అంటే ముందు అర్థం తెలుసుకుందాం వేదము తపస్సు ధర్మము జ్ఞానము పరమాత్మ ఇది బ్రహ్మశబ్దానికి అర్థం కానీ ఎక్కడైతే వేదము ధర్మము తపస్సు జ్ఞానము దాన్ని పాటించడమే బ్రాహ్మణత్వం దాన్ని రక్షించడమే నారాయణ కృత్యం అది దేని యొక్క తద్వారా లోకక్షేమం కలుగుతున్నది ఇక్కడ పదానికి శాస్త్రీయమైన అర్థం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అందుకు దేవఖ్యాం ఎలా పుట్టాడు భగవంతుడు ఈ ధర్మం ఏదైతుందో సృత్యుక్తమైన ధర్మం ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మమే ప్రపంచానికి క్షేమం గనక అది దెబ్బతింది గనక దాన్ని రక్షించడం కోసం ఆయన దేవఖ్యాం వసుదేవాత్ అంశైన కిల సంబభూవా అంశేనా అనే మాట ఇక్కడ చక్కడ అర్థం చెప్పారు అని భగవత్పాదురు వారు అంశం అంటే భాగం కాదయ్యా అని అక్కడ భగవంతుడికి భాగాల్లో స్వరూపం అర్థం ఉన్నవాడు ఉన్నట్టేది గేట్ పరబ్రహ్మ అది కృష్ణుడు విష్ణు అంశ కాదు విష్ణువే సాక్షాత్ బ్రహ్మమే ఆయన వచ్చాడు ఇంత ఎందుకంటే భగవానుల్లో అవయవాలు భాగాల్లో ఆ మాటకు వస్తే పుట్టడం ఉందా ఆయనకి అవతరించడం నీ కభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే ఎట్ట ఎట్టన్ అని మనకి దేవతలు కీర్తించారా అందుకని పుట్టుకోలేదు అందుకే కిల సంబభూవా అన్నాడు ఇక్కడ అనే మాటలోనే పుట్టినాడట అని అర్థం అండి కిల అంటే పుట్టినాడట అండంలో పుట్టినట్టు కనబడ్డాడట అని అర్థం ఇక్కడ ఎందుకంటే తనదైన మాయాశక్తితో పుట్టుకలేనివాడు పుట్టినట్టు ఎదుగు బొదుగులేని పరిపూర్ణుడు ఎదుగుతున్నట్టు పుట్టివాడుగు ఉన్నట్టు రకరకాలు చూపించాడు అది కిల సంబూవా అనే మాటలు అర్థం ఇది ఇక్కడ భగవత్పాదులు వారు భారతం ఎంత అందంగా పట్టుకున్నారు అంటే సరిగ్గా మనకి శాంతి పర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడిని స్మరిస్తూ ఒక మాట అంటాడు భౌమస్య బ్రహ్మణోగుప్త్యై వసుదేవాదీజనత్ అంటాడు ఇక్కడ భూమి ఎందున్నటువంటి వేదధర్మమును రక్షించడానికై వసుదేవుని నుంచి కలిగినటువంటి తస్మై కృష్ణాత్మ నేన మహానమస్కారం చేస్తాడు భీష్మస్తవరాజంలో అక్కడ భీష్ముడు అన్నటువంటి భౌమస్య బ్రహ్మణోగుప్త్యయ అని మాట పట్టుకుని ఇక్కడ విష్ణు భౌమస్య బ్రహ్మణ బ్రహ్మణత్వ రక్షణార్థం దేవత్యాం వసుదేవాతంసేని క్ర సంభోభువు అని తీసుకొచ్చారండి ఇక్కడ ఏ విధంగా భారత సారాన్ని ఎక్కడెక్కడ తెచ్చుకొస్తున్నారు చూడాలి అని మహాభారతం వేదానికి సారమైతే మహాభారతానికి సారం భగవద్గీత అటు వేదాన్ని ఇటు సంపూర్ణంగా అర్థం చేసుకుని వ్యాస గ్రహించి మనకు శంకర భగవత్పాల్ వారు ఈ విధంగా ఇచ్చారు కనుక ఇప్పుడు ఆవిద్భవించిన వాడు ఎవడు పరమాత్మ ఎందుకు ఆవిర్భవించాడు ధర్మాన్ని రక్షించడానికి ధర్మం ఏది ప్రవృత్తిని వృత్తి రూపం అది దేని నుంచి వచ్చింది వేదముల నుంచి వచ్చింది వేదరూపము ఇచ్చినవాడెవడు ఆ నారాయణుడే ఇంత చక్కటి అన్వయం మనకు కనబడుతున్నది ఇక్కడ సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న ఎటువంటి వాడయ్యా కృష్ణుడు భూమి వచ్చాడు అనుక సామాన్యుడు అని సాక్షాత్ విష్ణువు నారాయణాఖ్య విష్ణువు నారాయణుడు అనబడే విష్ణువు పైగా సచ భగవాన్ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి ఎన్ని చెప్పాడు ఇక్కడ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజ ఎన్నయ్యా ఆరుంటే భగవాన్ అనాలి కానీ చాలా చమత్కారంగా ఆరే ఉన్నాయనుకున్నారా మా స్వామి దగ్గర తేజోభి బహుచని చెప్పాడు ఇలాంటి మొదలైన ఈ మొదలైన అనేక గుణములతో సదా సంపన్న త్రిగుణాత్మిక వైష్ణవీం స్వాం మాయా మూల ప్రకృతి వశీకృత్యా తనదైన వైష్ణవి త్రిగుణాత్మిక ఆయన మాయను మూల అయిన మాయను వశం చేసుకుని అజహ అవ్యయ భూతానమీశ్వర నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావోపి సన్ స్వమాయయా దేహవాని వా కృష్ణావతారం గురించి అంత చక్కగా చెప్పాడు ఇక్కడ ఆయన నిత్యశుద్ధ బుద్ధముక్తుడు నిత్యమైన వాడు శుద్ధమైన వాడు జ్ఞానమైన వాడు ముక్తస్వభావం కలిగిన వాడు స్వభావత ఆయన దగ్గర ఉన్న లక్షణములు అంతే అజహ పుట్టుక లేనివాడు అవ్యయ తరుగుదల లేనివాడు స్త్రీ పుం న పుంసకాది భేదములు లేనివాడు భూతానామీశ్వర సర్వభూతమురుగు శాసకుడు అయినప్పటికీ స్వాం మాయా మూలం ప్రకృతి వశీకృత్య తనదైన మాయని వశం చేసుకుని స్వమాయ దేహవా నివ తన మాయతో దేహము ధరించినట్లుగా జాత పుట్టినట్లుగా లోకానుగ్రహం కుర్వన్నివ లోకానుగ్రహం చేసినట్టుగా లక్ష్యతే కనబడుతున్నాడు మొత్తం గీతలో చెప్పబోయేటువంటి భగవద్ అవతార స్వరూపాన్ని ఇక్కడ చక్కగా చెప్పేశాడు గీతాసారవంతో చూపిస్తున్నాడు స్వప్రయోజనాభావేపి భూతాను జుగృక్షయ వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోక మోహ మహౌ దదౌ నిమగ్నాయ ఉపదిదేశ మొత్తం గీత యొక్క స్వరూపు చెప్పిన వాడేవాడు తెలిసింది కదా గీత చెప్పిన వాడేవాడు భగవానుడు స భగవాన్ స భగవాన్ కనుక భగవద్గీత భగవానుడు చెప్పాడు ఏ భగవాన్ ఎవిడు ఇదిగో ఈ లక్షణములు కలిగిన భగవానుడు మరి అవతరించాడు గనక ఆయన కూడా మనలాగే జనన మరణాదుల్లో లొంగిపోయాడా తాను తనగానే ఉంటూ తన మాయని తన లొంగ తీసుకున్నాడు ఇక్కడ అలా కనబడ్డాడంతే మరి గీత ఎందుకు చెప్పాడు ఇప్పుడు మనం చెప్పకబోతున్నది గీత గనక స్వప్రయోజన అభావేపి గీత చెప్పకపోతే ఆయన రోజు వెళ్ళమారదా చెప్పవలసిన అవసరం ఏమున్నది అందుకే స్వప్రయోజన అభావేపీ ఆయన కంటూ ప్రయోజనం లేకపోయినప్పటికీ మరి ఎందుకు చెప్పాడు అర్జునుడు ప్రయోజనం కోసం కాదుట ఎంత చక్కగా చెప్పారు భూతాను జుగృక్షయా సర్వప్రాణులను అనుగ్రహించడానికై వైదికం హి ధర్మద్వయం వేదము చెప్పిన రెండు ధర్మములను దీన్ని బట్టి భగవద్గీత చెప్తున్నది ప్రవృత్తి నివృత్తి రూప ధర్మములు రెండింటినీ దేనికై ప్రయోజనం ఏమిటి మోక్షం మోక్షమనే ప్రయోజనం కోసం ధర్మద్వయం అర్జునాయ అర్జునుడికి చెప్పెట్ట ఎటువంటి అర్జునుడికి శోకమోహ మహౌ దమగ్నాయ అర్జునాయ శోకమోహములనే మహాసముద్రంలో మునిగిపోయిన అర్జునుడికి వైదిక ధర్మద్వయం ఉపదేశ వైదిక ధర్మద్వయాన్ని ఉపదేశించాడు ఎందుకోసం భూతానుగ్రహ జిగీక్షయా జిగీక్షయా ఇది ఇంకోటి గుణాధికైత అనుష్ఠీయమానశ్చర్మప్రచయం గమష్యతిని తం ధర్మం భగవత యథోపదిష్టం వేదవ్యాసర్వజ్ఞ భగవాన్ ఆ విధంగా చెప్పబడుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అందరూ అను వారు తరించడం కోసం అధిక గుణవంతుడు గ్రహించి అనుష్ఠించినట్లయితే ధర్మం ప్రచారం అవుతుంది ప్రచారం అంటే వ్యాప్తి చెందుతుంది గనక సద్గుణ సరైన అర్జునుడికి ఉపదేశించాడు అంటే అధిక గుణవంతుడు కానీ గ్రహిస్తే వాడి ద్వారా ధర్మం వ్యాపించుతుందా చూసారు ఇక్కడ అందుకే అధిగు గుణవంతుడైన యోగ్యుడవుడు అర్జునుడు అర్జునుడు సామాన్యుడు కాడు అది గ్రహించవలసింది అంత ఉత్తముడండి గీతంతా విని అర్జునుడు ఏమయ్యాడండి అంటే భారతం చేతి తెలుస్తుంది అని ఏ విధంగా విష్ణు పదంలో ప్రవేశించాడో వర్ణిస్తారు చివరికి అని అటువంటిది పొందాడు అందుకే ఇక్కడ అతడు గుణాధికై గృహీత అనుష్ఠీయమానశ్చ ధ ధర్మ ప్రచయం గమ్యతి అర్జునుడికి ఎందుకు బోధించాడయ్యా అంటే గుణాధికుడికి చెప్పినదే ప్రాచుర్యం అవుతుంది కానీ అది బోధించాడు అలా బోధించినది యథోపదిష్టం ఆయన ఎలా ఉపదేశించాడు అలాగా చెప్పిన వాడెవరు వేద వ్యాసులు ఇది తెలియ కొంతమంది అంటారు కృష్ణుడు కొంత చెప్పాడండి వ్యాసుడు ఎక్స్పాండ్ చేశాడండి వీడెవడ చెప్పడానికి కృష్ణుడు చెప్పింది అధాతంగా చెప్పాడు అవును యుద్ధ భూమిలో చెప్పాడు ఏంటంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చెప్పలేదు కృష్ణుడు కొట్టుకోవడం మొదలై కాలేదు ముందు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాడిని చంపేయాలి వీడిని చంపేయాలని కొట్టుకునే పద్ధతి కలిగిన యుద్ధం కాదు అది ఒక క్రమశిక్షణ ఒక సంప్రదాయం ఒక ధర్మంతో చేయబోతున్నటువంటి యుద్ధం యుద్ధం ప్రారంభం కాలేదు ఆ సమయంలో ఒకరినొకరు గమనించుకుంటున్నారు అందుకు వీరు వారు మాట్లాడుకునేటప్పుడు తగిన సమయం ఇస్తారు అంతేకాదు గట్టిగా చదివితే గీత సమయం ఎక్కువ పట్టదండి చదివితే పైగా శ్లోకంలో వచ్చేటప్పుడు మాట నిడివి పెరుగుతుంది అలా మాటలుగానే చెప్పాడు కృష్ణుడు శ్లోక రూపంలో చూడు పెద్దదిగా కనబడుతుంది కానీ కృష్ణుడు ఏం చెప్పాడు అదే వ్యాసుడు రాశాడు తప్ప తాను ఏవి కలపలేదు అందుకే యథోపదిష్టం వేదవ్యాస ఎలా రాయగలిగాడు వేదవ్యాసులు వారు కృష్ణుడు ఏం చెప్తాడు అది ఎలా రాయగలిగాడు అంటే అక్కడ ఏం జరుగుతుందో చూసి విని చెప్పగలిగే శక్తి సంజయుడికిచ్చిన వేదవ్యాసుడు తాను యధాప్రకారంగా రాయలేడా అని యథోపదిష్ట మాట చాలా అద్భుతంగా చెప్పాడు శంకర భగవత్పాదారు మాట ఆ భగవత్పాదుల వారికి చెల్లుతుందండి ఇక్కడ భగవాన్ గీతాక్షైకి సప్తభిశ్లోకశతై ఏడు శ్లోకములు అవి ఉపనిబం ఉపనిబంధ ఉపనిబబంధ గీతలు అని చెప్పబడుతున్న ఏడు వందల శ్లోకములతో వేదవ్యాసులు వారు ఉపనిబంధ చక్కగా సమకూర్చారు దీన్ని తదిదం గీతాశాస్త్రం అది గీతాశాస్త్రం ఇదేమిటి సమస్త వేదార్థసార సంగ్రహభూతం సమస్త వేదార్థ సారక సంగ్రహం సమస్త వేదార్థ సారము సమకూర్చబడింది గీతాశాస్త్రం ఒక్క మాట కానీ గీతాశాస్త్రం అనగా ఆదిశంకర భగవత్పాదుల వారి అభిప్రాయం ప్రకారంగా సమస్త వేదార్థసార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం దుర్విజ్ఞేయార్థం అంటే అంత తేలిగ్గా తెలియబడద్దు అర్థం తదర్థావిష్కరణయా దాని అర్థాన్ని ఆవిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నారు ఆదిశంకరులతో భాష మొదలయ్యిందా అంటే మనకు దొరుకుతున్న భాషల్లో ఆదిశంకరుల వారిదే ప్రథము కానీ తత్పూర్వం కూడా భాష్యాలు ఉండేవి అని దక్షిణ వీరి వ్యాఖ్యానం బట్టి తెలుస్తున్నది అప్పుడు వ్యాఖ్యానాలు కొంతమంది ఏమన్నారంటే అనేకై వివృత పద పదార్థ వాక్యార్థన్యాయమీ అత్యంత విరుద్ధానేకార్థత్వైన లౌకికై గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకత అర్థనిర్ధారణార్థం సంక్షేపత వివరణం కలిషామి కొంతమంది ఏం చేశారంటే ఈ గీతలో చెప్పినటువంటి మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది దీన్ని విశదీకరిస్తూ పదాలను పదార్థాలను వాక్యార్థాలను న్యాయాలను వాళ్ళు తెలియజేస్తూ అనేక విషయాలని పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అన్నారు అంటే కృష్ణుడు చెప్పిందే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి నేటికి అలాంటి కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారండి గీత మీద మంచి వ్యాఖ్యానం రచించిన మహాత్ములు అందరందరూ ఉంటే మరొక వైపు స్పష్టంగా గొప్ప అర్థాలు చెప్తున్న గీతకు కూడా కువ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఉంటారు శిశుపాలు వారసులు శూర్పణక వారసులు ఉంటారండి వాళ్ళ మీద సుదర్శన చక్రం వేసే మహాత్ములు కూడా ఉంటూనే ఉంటారు ఇక్కడ మొత్తానికి వీళ్ళు పరంపర ఉంటూ ఉండదు అలాంటి వాళ్ళు ఉంటారు శంకరులకు పూర్వం అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ మధ్య ఒక స్కాలర్ అంటాడు గీతలో పరస్పర విరుద్ధమైన మాటలు ఉన్నాయండి వాడు సరిగ్గా చదవలేదు ఇలాగ ఉన్నారు కనుక ఎక్కడికెక్కడ వివేచన చేసి ఎక్కడెక్కడ వివేచన అహం వివేకత వివేచన చేసి అర్థ నిర్ధారణార్థం అలాంటి పరస్పర వైరుధ్య విషయము లేవు అని స్పష్టమైన అర్థం చెప్పడానికై నేను సంక్షేపముగా వివరణ చేస్తున్నాను అని చెప్పారు ఇక్కడ దీని బట్టి భగవానుడు ఎందుకు చెప్పాడు ఏమిటి చెప్పాడు ఎవడికి చెప్పాడు అన్నీ చెప్పాడు చూడండి అర్జునుడికి చెప్పాడు అర్జునుడు సకల గుణవరిష్ఠుడు అటువంటి వాడికి చెప్పాలని చెప్పాడు ఆయన అసలు లక్ష్యం సర్వభూతములు అనుగ్రహించడం లక్ష్యం చెప్పినవాడు సాక్షాత్ పరమాత్మ ఏ పరమాత్మ ప్రవృత్తి నివృత్తి రూపంలో వేదములను ఉచ్స నిశ్వాసలుగా తన నుంచి వ్యక్తపరిచాడు ఆ పరమాత్మయ్యే కృష్ణుడై చెప్పాడు గనక ఇంకా చెప్పడానికి ఏమున్నది ఇక్కడ దాని తపశ్శక్తి సమాధినిష్ట కలిగినటువంటి సర్వజ్ఞుడైన వేదవ్యాసులు వారు యథాతంగా ఉపదేశించారు దానిని సరిగ్గా అన్వయించలేని వాళ్ళు అపార్థాలు కల్పించి పరస్పర విరుద్ధాభిప్రాయములుగా చెప్పడం చేత వాటిని సమన్వయిస్తూ నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను అని అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతాన్ని ఇస్తూ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం పరమంగా నిశ్రేయస్సు గీత వల్ల లభించేది మోక్ష పురుషార్థమే అది అది అది గీత చదివాను మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చాయి అంటే రావచ్చు అది వేరే విషయం మనం అనేక మంది చెప్పుకున్నాం గుంటూరు నుంచి వారణాసికి వెళ్ళేటప్పుడు తవల అనేక స్టేషన్స్ వస్తాయి కానీ లక్ష్యం ఏంటి కాసీయే అదే మధ్యలో ఇటార్సీలో కాఫీ బాగుంటుంది భోపాల్లో టీ ఇడ్లీ బాగుంటుంది అనుకోవడం ఇక్కడ బాగుంటే బాగుండవచ్చు కానీ తింటూ ఇక్కడ ఆగిపోకూడదు ముందుకు సాగిపోవాలి ఇక్కడ అందుకే భగవద్గీతలో లౌకికమైన విద్యలు వెతకడం అంటే తప్పులేదు ఎందుకు లోకంలో ఉన్నాం కనుక కానీ అదే పరమార్థం కాదు అదే తెలుసుకోవాలి ఇక్కడ పరమార్థం స్పష్టంగా భగత్పాదు వారు చెప్పేశారు ప్రయోజనం పరం నిశ్రేయసం మోక్షమే పరం ప్రయోజనం అది ఈ విషయం మీకు తెలియాలి అంటే భగవానుడు అనేక చోటులు చెప్పాడు కదా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ హహం సర్వపాపి్యో మోక్ష ఇష్యామి వాసుచ అని చక్కగా మోక్షమే పరమార్థంగా చెప్పాడు అంతేకాదు అనుగీతలో కూడా ఈ మాట చెప్పాడు కదా అన్నారు శంకర భగవత్పాల్ వారు అంటే అనుగీతను కూడా శంకర భగవత్పాదు వారు ప్రమాణంగా తీసుకున్నారు అనుగీత అనేటువంటిది మహాభారతంలో అశ్వమేధ పర్వంలో వస్తుంది మళ్ళీ అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు అంటే అర్జునుడు చెప్పినందుకు మర్చిపోయాడు అని మళ్ళీ గుర్తు చేశాడు అనమాట ఇక్కడ ఓహో అర్జునుడే మర్చిపోతే మనం కూడా మర్చిపోవచ్చు ఇక్కడ ఉద్దేశం వ్యాసులు ఉద్దేశం ఏంటంటే ఏకాగ్రంగా విన్నవాడికైనా సరే బడుతుకున్నంతకాలం నిరంతరం మననం అధ్యయనం అవసరం అది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే నువ్వు జ్ఞానం వినేది గంట రెండు గంటలు ప్రపంచీతో ఉండేది మిగిలిన ఇరవై రెండు గంటలు తెలుసుకో వెంటనే లాగుతుంది ప్రపంచం ఇది అయిన వెంటనే ఆ వెంటనే మన షాప్లో చేస్తున్న చీర అక్కడ ఉందో లేదో అని మనసు తప్పదు ఏం చేస్తాం ఇది లాగుతుందండి గట్టిగా ఎందుకంటే ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు ఈ ప్రపంచం అనేక జన్మల నుండి అలవాటైపోయింది పరమాత్మ ఇంకా ఇప్పుడిప్పుడే ఆలదిద్దుకుంటున్నాం ఏం పరమాత్మ అనేక జన్మల నుండి ఎందుకంటే అలవాటు కాలేదు అలవాటై ఉంటూ పుట్టేవాడుకో నీకు ప్రపంచం అలవాటు అయింది కనుక మనం ప్రపంచంలో పుట్టావు పరమాత్మ అలవాటు కాలేదు నీకు ఎలా చెప్పగలవు పుట్టాను కనుక ప్రపంచం అలవాటైపోయింది దీనితో ఉన్న ఇది సత్యం అనే భ్రాంత వదల్లేదు వదల్లేదు కనుక ఇక్కడ పరమ సత్యాన్ని పట్టుకోలేదు కానీ ఇప్పుడైనా పట్టుకో ఇప్పుడైనా పట్టుకొని గురువు చెప్తే పూర్వ చేత గురువు దొరుకుతాడు గురువు చెప్పింది అర్థం అవుతుంది అర్థమైంది పట్టుకుంటావు కానీ నీ ప్రారంధం ప్రపంచం పట్టి వేలాడుతుంది అది నిరంతరం మననం చేయాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ అనుగీతొచ్చిందండి ఇక్కడ అంతేగాని అర్జునుడు మర్చిపోయాడు మనము మర్చిపోవచ్చును కాదు ఇక్కడ మర్చిపోవడం ప్రధానం కాదు గుర్తు చేయడం ప్రధానం ఇక్కడ నిరంతరం స్మృతిలో ఉంచుకోవాల్సింది ఇక్కడ జ్ఞానం అనేది ఎంతవరకు అందుకే మొదట చెప్పాం చచ్చే వరకు కాదు మోక్షం పొందే వరకు పివత భాగవతం రసమాలయం మోక్షం పొందే వరకు ఏంటో పందగొండ చచ్చిపోతే మళ్ళీ పుట్టేనా అదే చేయాలి ఇక్కడ కానీ వాళ్ళని నిరంతరం మనసులో పెట్టుకుని వారు పుట్టాడండి అది ఒకటి దర్శనది అందుకే ఇవి ఎప్పుడూ మనసులో ఉండాలి అందుకే అనుగీతలో కూడా జగద్గురువులు చెప్పారు కదా అంటారు ఎవరు శంకర భగవత్పాల్ వారు తమమేవ గీతార్థ ధర్మం భగవతైవ ఉక్తం ఇచ్చనుగీతాసు అనుగీతాసు అంటే అనుగీతలు ఎందు అంటే కొంతమంది అనుగీత తర్వాత వచ్చినది భగవద్గీత కాదు అని అనడానికి లేదని భగవత్పాదులు వారి భాష్యమే మనకు ప్రమాణం కనబడుతుంది అక్కడ సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదని అనే అనుగీతల్లో చెప్పాడు కదా అంటే బ్రహ్మపదము పొందుటకై గీతలు మోక్షమును పొందుటే గీతలు అని అనుగీతలోనే చెప్పాడుగా అనుగీత ఏమిటి దీని యొక్క తిరిగి స్మరణే కదా కానీ భగవద్గీత యొక్క పరమ ప్రయోజనం ఏమిటి మోక్షం అంతేగాని నువ్వు యుద్ధం చేయరా అని చెప్పడానికి కాదు మరి అంతా విన్నకు యుద్ధం చేశాడు కదా అంటే మోక్షం పరమ ప్రయోజనంగా కలిగి నీ కర్మనాచరించు అని చెప్పడం ఇక్కడ కానీ యుద్ధం చేయడం పరమప్రయోజనం కాదు కర్తవ్యం పరమ ప్రయోజనం కైవల్యం నీ కర్తవ్యం నువ్వు విస్మరిస్తే కైవల్యానికి అర్హతని కొండదు అందులో చెయ్యని చెప్పాడు మరి కర్తవ్య నిర్వహణల్లో నా వాళ్ళందరినీ చెప్పేస్తాను ఆ మోహం అజ్ఞానం వదిలించుకోలేక మోక్షం లేదు అది చెప్పడమే గీత యొక్క ప్రధాన అంశము నైవధర్మీ నచాధర్మీ నైవ హి శుభాశుభీస్ సదేకాసనేహా తూష్ణీంకించచింతయన్ ఇది కూడా అనుగీతల్లో వాక్యాలండి చూశారే భగవద్గీత విందామని విన్ కూర్చుంటే అనుగీత బోనస్ ఇవాళ ఇందులో అనుగీతల శ్లోకాలు ఉపోద్ఘాతంలో రాశారు భగవత్పాది వారు ఇక్కడ అందుకే ధర్మము అధర్మము శుభము అశుభము ఈ ద్వంద్వములు హేయోపాదే హేయోపాదేయములు లేనటువంటి స్థితి ఏదిందో దానియందు లీనమవడమే పరమ ప్రయోజనము అని చెప్పబడింది కదా అలాగే జ్ఞానం సన్యాస లక్షణం అని అనుగీతల్లో ఉంది కదా ఆ మాటే గీతలో ఉంది కదా అని చెప్తూ మరి ఈ కర్మ చేయమని ఎందుకు చెప్పాడయ్యా వీటన్నిటికీ కర్మలకు అతీతమైనటువంటి స్థితి మోక్షము అదే పరమావధి అయినప్పుడు అదెందుకు చెప్పాడు అంటే అభ్యుదయార్థోపేయ ప్రవృత్తి లక్షణో ధర్మ వర్ణాశ్రమాశ్చోద్దిశ్య విహిత సదేవాదిస్థాన ప్రాప్తి హేతురపి సన్ ఒకవేళ నువ్వు కోరికతో నీ కర్తవ్య కర్మను చేస్తే అంటే శాస్త్రం చెప్పిన విద్యుక్త కర్మ ప్రతివాడు ఆచరించాలి అది నువ్వు కోరికతో చేస్తే దివ్యలోకముల సుఖాలు వస్తాయి తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది కానీ మోక్షం లేదు కానీ మంచిదే అది కానీ అదే ఈశ్వరార్పణబుద్ధ్య అనుష్ఠీయమాన సత్వశుద్ధ ఏ భవతి ఫలాభిసంధిరహిత శుద్ధసత్వ జ్ఞాననిష్టాయోగ్యత ప్రతి ద్వారేణ జ్ఞానోత్పత్తిహేతు నిశ్రేయస హేతు ప్రతిపద్యతే మళ్ళీ గీతా సారు మరి అర్జునుడికి కర్మల వల్ల మోక్షం రాదు జ్ఞానం వల్లే మోక్షం వచ్చినట్లయితే మరి యుద్ధం చేయమని ఎందుకు చెప్పాడని మీరు అంటారేమో నువ్వుని విధ్యుక్త ధర్మ ధర్మాన్ని ఆచరిస్తే దానివల్ల ఇహము పరము కూడా లభిస్తుంది అందులో సందేహం లేదు పరం అంటే పరలోకాలు దివ్యలోకాలు లభిస్తాయి దానివల్ల మళ్ళీ పుట్టుకలు వస్తాయి మోక్షం ఎలా అవుతుంది అటువంటిప్పుడు స్వధర్మాన్ని చేయమని కృష్ణుడు ప్రేరేపించాడు అంటే ఈశ్వరార్పణ బుద్ధను ఫలాభిసంధ్య శుద్ధ సత్వ నిష్ఠాయోగ్యత ప్రాప్తి ద్వారేణ అర్జునుడుగా ఆయన చేసిన బోధ ఏమిటి మోక్షమే పరమార్థమైనప్పుడు యుద్ధమనే స్వధర్మాన్ని ప్రవృత్తి రూప ధర్మాన్ని ఎందుకు చేయమన్నాడు అంటే ఈ ప్రవృత్తి రూపమే నీ ధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి రహిత ఫలాభిసంధి లేకుండా అంటే ఫలాకాంక్ష లేకుండా ఈశ్వరాత్మణ బుద్ధితో చేస్తే నీ సత్వము శుద్ధమవుతుంది నీ అంతఃకరణ శుద్ధమవుతుంది అంతఃకరణ శుద్ధం వల్ల జ్ఞాననిష్ట యోగ్యత వస్తుంది జ్ఞానోత్పత్తి కలగడం వల్ల మోక్షం లభిస్తుంది ఇది భగవద్గీత చెప్పినటువంటి అంశము సార అని చెప్పాడు బట్టి ధర్మం వద్దన్నాడా కర్మ బుద్ధితో చేయన్నాడు మనకు మొత్తం సారమంతా కూడా సధర్మాన్ని ఫలాకాంక్ష లేకుండా ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే ముందు మోక్షం గురించి పక్కన పెడదాం మనశ్శాంతి ఉంటుంది అవునా లేదండి ఇక్కడ నా కర్మ నేను చేస్తున్నాను నా కర్మని నేను చేయడం తప్పు కాదు నా కర్మ ఇంకోటి తప్పులా కనబడవచ్చు కానీ శాస్త్రం విహించిన నా కర్మ తప్పు కాదు మా గురుగారు చెప్పారు ఎవరు కృష్ణ పరమాత్మ ఇది ఎలా చేస్తున్నాను ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తున్నాను చేయడం వల్ల ఆయన సంతోషిస్తాడు మళ్ళీ చేయడం వల్ల ఏం లేదు ఫలాభిసంధిత అలా చేస్తున్నారు ఫలాకాంక్ష లేదు ఈశ్వరాత్మ బుద్ధి కనుక స్వధర్మాన్ని ఈశ్వరాత్మ బుద్ధితో ఫలాకాంక్ష లేని లేకుండా చేస్తే ముందు యుగంలోనే శాంతి లభిస్తుందండి సామాన్యం కాదు అది క్రమంగా మనస్సులో ఇది రాలేదే అది రాలేదే ఇది అది అనే ఆందోళన లేకుండా చేస్తుంది ఎప్పుడైతే మనస్సులో ఈ కకావికలం వస్తుందో ఈశ్వర కాంతి ప్రతిఫలించదు తెలుసుకోండి ఇక్కడ ఈశ్వరాత్మ బుద్ధితో స్వధర్మాన్ని ఆచరించడం వల్ల ఫలాభిసంధి రహితులు ఆచరించడం వల్ల రెండు లక్షణాలు ఉండాలి చేసే కర్మకి రెండు తగిలించండి ఈశ్వరాత్మ బుద్ధి ఈ రెండిటి వల్ల శుద్ధ సత్వం ఏర్పడుతుంది దా దానివల్ల జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి ద్వారేనా జ్ఞానోత్పత్తి హేతుత్వేనా నిశ్రేయసహిత్వం ప్రతిపద్యే తథాచ ఇమమేవ అర్థం ఇదే గీతలో పరమాత్మ చెప్పండి నేనేదో కల్పిస్తున్నది కాదండి గీతలో పరమాత్మ చెప్పింది ఇదే దీనికి ప్రమాణాన్ని గీతలో మాటే చెప్తున్నానయ్యా బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం త్యక్వా కరోత లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస ఆ వాక్యాన్ని చూసారా గీత ప్రారంభించలేదు అనుకుంటున్నాం కానీ గీతల అధ్యాయంలో యజ్యాల వాక్యాలు కూడా చెప్పేస్తున్నా ఈ విధంగా స్పష్టం చేసి యోగిన కర్మ కుంతి సంగం త్యక్వ ఆత్మశుద్ధయే యోగులైన వాళ్ళు చిత్తశుద్ధి కోసమై సంగము వదిలి ఆచరిస్తారు సంగం అంటుకోకుండా చేయాలట అంటుకోకుండా చేయడం కష్టం కదండి అంటే ఈశ్వరుడికి అర్పించడమని అంటూ ఉంటే ఈ అంటుకోకుండా ఉండడం చేతనొస్తుంది అన్నాడు ఇక్కడ ఈ విధంగా చేయి తరించిపోతావు మొత్తం గీత చెప్పిన వాక్య సారమంతా చెప్పి ఈ మనం ద్విప్రకారం ధర్మం నిశ్రయశ ప్రయోజనం కనుక నేను చెప్పదరుచుకున్నది ద్విప్రకారం ధర్మం రెండు విధములైన ధర్మము రెండు విధములైన ధర్మం అంటే ఏమిటండి మరొక్కసారి ఇంతవరకు వినదానికి పరీక్ష ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మము యొక్క ప్రయోజనం నిశ్రేయస ప్రయోజనం మోక్షమే ప్రయోజనము కలిగినది పరమార్థతత్వంచ ఏమిటి మోక్షమంటే పరమార్థతత్వం వాడబుడు వాసుదేవాక్షం పరం బ్రహ్మ అభిధేయభూతం విశేషత అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధాభిధేయవద్స్త్రం దీని బట్టి తెలుస్తున్నది ఏంటంటే భగవద్గీత శాస్త్రం ప్రయోజనము నిశ్రేయస్సు అంటే పరమ ప్రయోజనము మోక్షము గీత యొక్క పరమ ప్రయోజనం మోక్షం ఎందుకంటే ఏదైతే వినబోతున్నామో అది ఎందుకు చెప్పబడిందో తెలియాలట తర్వాత ఎవరు చెప్తున్నారో తెలియాలి ఎవరికి చెప్తున్నారో తెలియాలి పైగా అది పొందడానికి అర్హులు తెలియాలి ఈ నాలుగు ఉండాలి దీన్ని అనుబంధ చతుష్టయములు అంటారు కదా అవన్నీ దీనికి ఉండాలి అందుకే ఇక్కడ చెప్పబడుతున్నది నిశ్రేయస ప్రయోజనముగా రెండు విధాల ధర్మాన్ని ఎవరైతే ఈ విద్య ద్వారా ప్రతిపాదన పడుతున్నాడో ఆ వాసుదేవుడే చెప్పాడు ఆ వాసుదేవుడైన పరతత్వాన్నే ఇది తెలియజేస్తున్నది దీని బట్టి నిశ్రేయస ప్రయోజనము పరబ్రహ్మ అభిధేయము అభిధేయం అంటే విషయము పరబ్రహ్మమే విషయము మోక్షము ప్రయోజనము దీని బట్టి రెండిటికి సాధ్య సాధన సంబంధం కుదిరింది కదా ఆ విషయమైన బ్రహ్మతో శాస్త్రానికి ఉన్న విషయ భావ సంబంధం తెలిసింది కదా ఈ విధంగా మూడు అనుబంధాలు కలిగి ముముక్షుత్వం అనే ప్రయోజనం చెప్పబడుతున్నది ఇది అనుబంధముగా ఉన్న దీని గురించి సమస్త పురుషార్థ సిద్ధి మొత్తం మీద భగవద్గీత వల్ల సమస్త పురుషార్థ సిద్ధి లభిస్తున్నది అంటే ఏది లభిస్తే అన్ని పురుషార్థాలు లభించినట్లవుతుందో దాని పరమ పురుషార్థం అంటారు అని సమస్త పురుషార్థ సిద్ధి లభిస్తుంది ఇత్యత తద్వివరణే యత్నక్రితే దీన్ని పట్టుకుని దాన్ని వివరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని అత్యంత వినయంగా ఆదిశంకర భగవత్పాలు వారు తేతగా చెప్పారండి ఇక్కడ అసలు ఇవాళ చక్కగా వినగలిగితే భగవద్గీత అంటే ఏమిటి భగవంతుడంటే ఎవడు ఎందుకు చెప్పాడు పరమ ప్రయోజనం ఏంటి తెలిసింది దీన్ని బట్టి ఇది ఎవరు పట్టుకోవాలి గ్రంథం ఎవరికి మోక్షం కావాలనుకోవాలి వాళ్ళందరూ పట్టుకోవాలి మోక్షం కావాలని ఎవరికి లేదు నా ప్రతివాడు అంటాడు దానికి తగ్గట్టు ఉన్నామా లేదా తెలియాలి మోక్షం కావాలనేది పరమ ప్రయోజనంగా అనుకోవడానికి తగ్గ జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ లాంటి జన్మ మోక్షానికి అనుగుణమైన జన్మ మరొకటి ఇది పొంది కూడా మోక్షం కోసం ప్రయత్నించకపోతే వాడు తనను తాను చంపుకున్నవాడని టైటిల్ ఇచ్చింది ఉపనిషత్తు ఆత్మగ్నుడు అని ఇక్కడ నీకు నిజంగా మోక్షం కావాలనుకుంటే గీతకు మించిన శాస్త్రం ఉందా కృష్ణుడికి మించిన గురువు ఉన్నాడా నాయన ఇది విషయం ఇది భగవద్గీతకు సంబంధించిన ఉపోద్ఘాతాన్ని ఇంత చక్కగా భగవత్పాదుల వారి వాక్సహాయంతో మనం చెప్పుకోగలిగాం ఇప్పుడు భగవద్గీతలకు మనం ప్రవేశిస్తున్నాం విషాద యోగం విషాదం నిజానికి విషాదం యోగం అవుతుందా అంటే అసలు ఆ టైటిలే కాదండి తర్వాత వాళ్ళు పెట్టారు కనుక అని కొందరు పక్కకి అయితే ముక్తికి ముందు తెలుసుకోవాలి ముందు ఒకటి ఉండాలి విషాదమే ఉన్నదే విషాదంలో విషాదంతో కలిసి అందరం ఉన్నాం విషాద యోగం ఎందుకు అంటే ఆ విషాదం నుంచి బయటపడే ప్రయత్నం ఉంది అది చాలా విశేషం ఆ ప్రయత్నం ఒక్కటే నా అజ్ఞానమే జ్ఞానమనే భ్రాంతి ముందు వదలాలి ఫస్ట్ నాకు ఏదైతే తెలియదు అని తెలుసుకోవాలి కానీ తెలిసిందే తెలియనుకుంటే ప్రమాదం ఎందుకంటే అర్జునుడిని ఇప్పుడు గమనించబోతున్నావు అని ముందు నిశ్చయించేశాడు ఇది యుద్ధం అక్కలేదు తెలుపు దాంపరా దీనికంటే యుద్ధం మానేసి భిక్ష బెటర్ అన్నాడు అవడనమన్నాడండి ఆయన్ని ఆ తర్వాత కృష్ణుడు రెండు చేవాట్లు పెట్టాడు ఉపదేశం చేయలే చేవాట్లు పెడితే లెంపలేసుకుని ఏది సత్యమో చెప్పవేయ అన్నాడు అక్కడ పనిచేశాడు ఆయన ఇక్కడ అలాగా గురుశరణాగతి కనుక ఆయన విషాదం విచారం కింద వివేకం కింద మారాలి అందుకే మొట్టమొదట విచారణ కావాలి విచారానికి పనికి వచ్చేది విషాదం లోకంలో ఏడుపుగొట్టు మొహంతోనే ఏంతో విచారిస్తున్నారండి అంటాడు దాని విచారం దాన్ని విచారణ అంటే ఆలోచన వివేకం రావాలి విచారణే జ్ఞానం విచారానికి తీసుకెళ్లే విషాదం కావాలి అందుకే కొందరు విషాదాలు రోగాలు అవుతాయి కొందరు విషాదాలు యోగాలు అవుతాయి ఇక్కడ యోగంగా మారండీ విషాదం భగవంతుడు ముందు ముందు ఏడ్చిన ఏడుపు యోగం అవుతుంది దృతరాశుడు ఏడుపు ఎప్పుడు అహంకారం మమకారం ముందు పెట్టుకుని ఏడ్చాడు అహంకారం మమకారం వెనక్కు తోసేసి కృష్ణుడిని ముందు పెట్టుకుని ఏడ్చాడు అర్జునుడు కానీ ఏడుపు కూడా యోగం కావాలి ఈశ్వరుడు ముందు అందుకే నజా అనే విలపనం అన్నాడు ఇక్కడ శంకర భగత్పాలు వారే ఏడవడం చేతనవాలండి ఆ ఏడుపు కావాలి అజ్ఞానం చేతే ఏడుపు వస్తుంది కానీ అజ్ఞానం నుండి బయటపడాలనే ఏడుపు కూడా కావాలి ఇక్కడ ఆ రెండు ఏడుపులు ఆయన ముందే వేళ మార్చుకో ఇంకేం చేస్తాం ఇక్కడ అది చేసేడు మహానుభావుడు ప్రారంభించుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు వాచ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అంటే ఏంటో ముందే చెప్పుసుకున్నాం కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకరువత్ సంజయ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు రోజుకి కొన్నైనా చదివి అర్ధసహితంగా అప్పుడు నిద్రపోయే ప్రయత్నం చేయండి ఇక్కడ అసలు ఈ రోజులు ప్రవచన అనంతరం గృహంలో భగవద్గీత చదవకపోతే ప్రవచనానికి రావద్దు ఇది ముందు చెప్తున్నా ఇక్కడ కాలక్షేపం కాదు కదండి చెప్పిన శ్లోకాలు చదువుకోండి వాళ్ళు ఏమి చెప్పుకున్నా రేపు చదువుకుండీ ఏముంది కంఠస్థ పెట్టమని అనట్లేదు ఇప్పుడు పిల్లలు ఆ పనిచేస్తున్నారు అండి ఒకవైపు సంస్కృతి దెబ్బతినేస్తుంది దెబ్బతినేస్తుంది అనుకుంటున్నాం కానీ మరొక ఎంతో ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఎంతోమంది చిన్న పిల్లలు పుస్తకం చూడకుండా అక్షర దోషం లేకుండా ఏడు శ్లోకాలు చెప్తున్న వాళ్ళు వేల సంఖ్యలో లక్షల శిక్షలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు ఇది గర్వించదగ్గ అంశం శ్రీ గణపతి సత్యనారంద స్వామిజీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శ్లోకాలు పుస్తకం చూడటం ముందు అది వచ్చేస్తే ఇంకా వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి గీత నోట హృదయంలో ఉంటే బ్రతుకు బాగుంటుంది అందులో సందేహం లేదు వాడికి ఎప్పుడు ఏ చిన్న గడ్డు సమస్య వచ్చినా శ్లోకం వెలికి వచ్చి వెలుగు చూపిస్తుంది అందులో సందేహం లేదు ఇక్కడ ఇలా అంతమంది ఉన్నారు కానీ ఈ తరం మీద ఇంకా నమ్మకం పూర్వ తరాల శ్లోకాలు ఒక్కడి నోటికి రానివాళ్ళు ఎందరో ఉన్నారు కాలక్షేమం కోసం వినేవాళ్ళు కానీ గీత చదువుకోకపోతే గీత తెలుసుకోకపోతే ఇంకెందుకండి జీవితం ఇక్కడ ఏ మతం వాడైనా వాడి మతం వాడికి బాగా అర్థం అవ్వాలన్నా గీత అర్థం కావాలి ఎందుకంటే అన్ని మతాలకి వెలుగునిచ్చి అన్ని మతాలకి మూలశక్తి కలిగిన హిందూ మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం ఇందు నుంచి ప్రపంచానికి గొప్ప పరిధానం భగవద్గీత ఇంకేం కావాలి ఇక్కడ గీత తత్వశాస్త్రం ఆ తత్వదృష్టితో ఎవడు యమతంలో వాడు తరించిపోగలడు అది గొప్ప విషయం కానీ ఎవడు మతాలు మారక్కర్లే మార్చక్కర్లే గీత వెలుగులో వాడు పుట్టిన ధర్మంలో వాడు ఉంటే మోక్షం పొందుతాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఇక్కడ అందుకే ప్రతి శ్లోకం కంఠోపాఠంగా కలిగిన వాడు చాలామంది ఉంటారు ముందు కంఠోపాఠం అయిపోతే తర్వాత అర్థం ఎవరని తెలుసుకుంటే చాలు ఒకప్పుడు మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారి దగ్గర భగవద్గీత ప్రస్తావన చేస్తే ఒక మాట గీత గురించి శంకరులు ఏం చెప్పారా రామానుజులు ఏం చెప్పారా ఇంకోడు ఏం చెప్పారా ఇవి కాదయ్య కృష్ణుడు ఏం చెప్పాడు చూడన్నారు ఇక్కడ చాలా గొప్ప మాట ఇది అంటే వాళ్ళని తిరస్కరించడం కాదు వాళ్ళు లేకపోతే మన కృష్ణుడు అర్థమవుతాడు అది వేరే విషయం కానీ కృష్ణ పరమాత్మ చాలా సూటిగా తేటగా చెప్పాడు పతి పదార్థాలు తెలుసుకుంటే చాలా తరించిపోతాం అంత సూటిగా తేటగా చెప్పాడు ఆ సూటిగా తేటగా చెప్పిన దాన్ని తమ తెలివితేటలతో మసి పూసి మాజీ చేసినటువంటి వాళ్ళు తయారయ్యాక ఆ మసిని తీసేసి మళ్ళీ తేట పరిచారు శంకరులు జగద్గురు పదవాచులే ఇది గ్రహించవలసిన విషయం అందుకే ధృత రాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇందులో దీనికి కూడా లాగి పీకి అర్థాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి అది వాళ్ళ పాండిత్యాన్ని చూపిస్తూ చప్పట్లు కొట్టుకోవడానికి పనికొస్తుంది అలాంటివి చెప్పలేదు ఈయన అని మీరు అనుకోవచ్చు కానీ చెప్పను అలా చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు మహాత్ములు పండితులు ఒకదానికి ఎన్నో అర్థాలు తీయగలరు ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని అర్థం తీసుకున్నారు అన్నీ చమత్కారాలు ఒక శ్లోకం పీకితే చాలా వస్తూ ఉన్నది తీసుకుందాం కానీ ఇందులో అందరం ఒకటి కనబడుతుంది ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యుత్సవ మామక పాండవాశ్చవి కిమకరువత సంజయ మొదటి శబ్దం ఏమిటి ధర్మ చివరి శబ్దం ఏంటి జయ జయం ధర్మం జయం ఈ మాటలు ధృతరాష్ట్రుడు తెలియక చెప్పిన శ్లోకంలో కూడా ఎతో ధర్మస్థతో జయ అని అందుకోండి ధర్మం జయం ఉంటుంది అందులో అసలు ధర్మం ఉన్న జయం కాదు పొరపాటు ధర్మం ఏమి ఇవ్వగలదండి జడం ఎతో ధర్మస్థత కృష్ణ కృష్ణస్తతో జయ ధర్మం ఎక్కడో కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడో జయమక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేతాయుత్సవ యుద్ధం చెయ్యాలని ఎవరైతే కలుసుకున్నారో కూడి ఉన్నారో వారు వారెవరు ఇద్దరు వర్గాలు మామకాహ పాండవ సేవ దూత ఈ మాటలోనే కనబడుతోంది నావాళ్ళు పాండవులు మామకా అంటే నావాళ్ళు అదే అండి వారు దుర్మార్గం అంతా కూడా గుడ్డిరాజుగారి దుర్మార్గం అంతా కూడా నా వాళ్ళు నా వాళ్ళు దానితో ఇంతకు తీసుకొచ్చాడు ఆయన ఆ దుర్యోధ బయటకు మాత్రం అంటాడు దుర్యోధన కృష్ణుడు మాట విను దుర్యోధన భీష్ముడు మాట విను అని కానీ ముందే చెప్పేశాడు దుర్యోధనుడితో వాళ్ళ ముందు అలా అంటాను కానీ నీకు ఎప్పుడు నేను సైసఐ అంటూ ఉంటానని ముందే చెప్పేశాడు నేను వాళ్ళ ముందు అన్నా నువ్వు అనుకోకు పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఏమైనా అనుకుంటారని అంటాను కానీ నేను నీవైపోయాను ఇవైపోయాను ముందే చెప్పాడు ఆయన దానితో దుర్యోధనుడు ఇంత వరిసిపోయాడు అందుకే దుతరాష్ట్రుడే పరమ దుర్మార్గుడని తెలుసుకోవాల్సింది ఈ మాటలు తెరిసిపోతాను చూడు మామకాహ అక్కడొచ్చింది అసురత్వ లక్షణమే మామకాహ నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనగానే వాడు పైవాడు వాడవుడు పాండవాహ ఆ పాండురోజు కొడుకులు మా వాళ్ళు మా వాళ్ళు మామకాహ పాండవాశ్చయ్య అక్కడే వాడు దుర్బుద్ధంతో చూపిస్తున్నారు ఎందుకంటే ముందు అసురు వృత్తి ఇక్కడ మొదలవుతుంది మామకార అంత భయంకరమైనది ఇక్కడ మామకాహ పాండవాశ్చయ కిమకర్వత సంజయ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు యుద్ధంలో యుద్ధంలో ఏం చేస్తారు యుద్ధం చేస్తారు తినడానికి వెళ్తారా ఏమిటండి ప్రశ్న కిమకరుగత సంజయ వాళ్ళు ఏం చేశారు చెప్పండి డీటెయిల్స్ అన్నీ కావాలి ఇక్కడ సంజయుడు మొదలెట్టాడు వీడికి ఇష్టమైన వాడితోనే మొదలెట్టాడు ఎవరితో దుర్యోధండితో దృష్వాత పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచనమబ్రవీత్ ఇటువంటి క్షేత్రం అండి ధర్మక్షేత్రం కురుక్షేత్రం సామాన్యమైంది కదా శబ్దమే చాలా విశేషం కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటే అక్కడ అంటే ఆ క్షేత్రము పుణ్యము పుణ్యస్వరూపము సత్కర్మలు ఆచరించి సత్ఫలితాలు పొందే క్షేత్రం పేరు ధర్మక్షేత్రం నీ పూర్వ చక్రవర్తి అని కురు చక్రవర్తి అక్కడ యజ్ఞయాగాది క్రతువులు తపస్సును ఆచరించాడు ఆచరించడం వేళ ఇంద్రదేవుడానికి సంతోషించి వరమిస్తూ నీ తపస్సు చేత యాగముల చేత పవిత్రమైంది భూమి ఇక్కడ ఎవరైనా యుద్ధం చేస్తూ మరణించినా తపస్సు చేస్తూ మరణించినా వాళ్ళు సద్గతిని పొందుతారు అని ఇంద్రుడు వరమించారండి అందుకే దాన్ని వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్గా ఎంచుకున్నారు ఇది యుద్ధంలో మరణించినా సద్గతే విజయం పొందారా క్షత్రిధర్మం ప్రకారం రాజ్యభోగం లభిస్తుంది కానీ యుద్ధం చేస్తూ మరణించినా తపస్సు చేస్తూ మరణించినా ఏ క్షేత్రం సద్గతిని కలిగిస్తుందో ఆ క్షేత్రం ధర్మక్షేత్ర కురుక్షేత్రం అది ఎక్కడున్నదంటే సరస్వతి దృషత్వతి అనే రెండు నదుల మధ్య ఇరవై ఏదో విస్తీర్ణం కలిగినటువంటిది అది తపస్సును కురురాజు యొక్క తపఫలంగా ఆ పేరు దానికి చెప్పబడింది అంత పవిత్రమైనది అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అక్కడ సమావేశమైనది తృష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా అప్పుడు పాండవ సమూహాన్ని దుర్యోధనుడు చూశాడు చూసి ఆచార్య ఉపసంగమ్య ఆచార్యుడి దగ్గరికి వెళ్ళేటంటే ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి రాజావచన అబ్రవీత్ ద్రోణాచార్యుడితో అంటున్నాడు ఎవరు దుర్యోధనుడు ఏమనంటే పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము వా ద్రోణాచార్య చూసావా ఆ పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని ఒక్కసారి చూడు ఆ సైన్యానికి సేనాధ్యక్షుడెవరు వ్యూఢాం దృపదత్రేణ తవ శిష్యేణ ధీమత గొప్ప మాట అన్నాడు ద్రుపదుని పుత్రుడు చేత అది రక్షింపబడుతున్నది అంటే దృష్టజుమ్నుడు సేనాధ్యక్షుడిగా ఉన్నాడు పాండవ సైన్యానికి దృష్టజుమ్మునుడు ఎవరు పదం జాగ్రత్తగా ద్రుపదపుత్రేణ ఆ ద్రుపదుని యొక్క కొడుకు అంటే ద్రుపదుడిపై ప్రతీకారం పట్టి ఉన్నాడు ద్రోణాచార్యుడు అందుకే వాడు కొడుకు అని చెప్పడం నేను ఒక్కసారి ఇంకా కోపం పెరగడం కోసం పదం జాగ్రత్తగా దుర్యోధనుడైనా చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ త్రిపదపుత్రేనా తవ శిష్య అయిన ధీమత నీ శిష్యుడైన పైగా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమా ఇది భారతంలో ఒక్కొక్క శ్లోకంలో వ్యాసులు వారు ఎంత సార్థకంగా పదప్రయోగం చేశారు చెప్తూ ఉంటే సమయం చాలదండి బ్రతుకంతా సరిపోదు అంత అందం అక్కడున్నవాళ్ళు సూర్యులు మహేష్వాసులు గొప్ప ధానుష్కలైన వాళ్ళు ఉన్నారు భీమార్జున సమా ఇది వీడికి టెర్రర్ భీముడు రెండవ అర్జునుడు వాళ్ళిద్దరంటే భయం అందుకే మొత్తం వాళ్ళతోనే చెప్పాడు భీమార్జునులు అక్కడ ఉన్నారు భీమార్జునులతో సమానమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వారంటే యుధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు సైభ్యుడు యుధామాన్యుడు అదేవిధంగా సౌభద్రుడు అంటే అభిమన్యుడు ద్రౌపది కుమారుడు సర్వే మహారథాహయ వీళ్ళందరూ అక్కడున్నారు మొత్తం అస్మాకంతు మనమేం తక్కువ కాదు మళ్ళీ విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ మన ఏంటో చెప్తాను విను ఇది నిజానికి దైవాసుర సంపద్విభాగ యోగం అండి ఒక విధంగా ఇదిగో ఇటూ అటు ఇటు అంటే మరి ఇక్కడ మాత్రం భీష్ముడు వంటి దైవీ గుణములు ఉన్నవాళ్ళు లేరా అంటే అసురత్వం వైపు ఉండి పేరుగా తనకి లిస్టులోకి వెళ్ళిపోతారు తెలుసుకోండి లీడర్ వాడు వాడికి ఎందుకున్న వాళ్ళందరూ వాడి ప్రింటే తప్పదు అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకమ సైన్య సైన్యార్థాన్ ప్రవీమితే నేను గుర్తు కోసం నీకు వాళ్ళని గురించి చెప్తున్నాను భవాన్ ముందు మీరే అంటే ఎవరు ద్రోణులు వారు భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి అశ్వత్మ వికర్ణశ్చ సౌమదత్తి జయద్రథ అన్యేచ భగవశురా మదర్థే త్యక్త మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్మ వికర్ణుడు అదేవిధంగా సోమదత్తుని కుమారుడైన జయద్రథుడు వీళ్ళందరూ ఉన్నారు వీరందరూ కూడా అన్యేచ ఇంకా అందరూ ఉన్నారు మదర్థే త్యక్త నా కోసం జీవితాలు అర్పించడానికి సిద్ధమైన మీరు అందరూ ఉన్నారు పైగా సామాన్యులు గారు నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా అనేక అస్త్రశస్త్ర ప్రయోగములు చేయగలిగిన వారు మీరు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం మన బలమంతా భీష్మాభిరక్షితం వారి బలమంతా భీమాభిరక్షితం ఉన్నాడు ఇక్కడనే నిజానికి ఇప్పుడు సేనాధ్యక్షుడుగా ఉన్నవాడేవాడు భీష్మాచలువ రటు ఇక్కడ దుష్టజుమ్నుడు అటువంటిప్పుడు భీష్మాభిరక్షితం అన్నాక ఇక్కడ దృష్టజ్యుమ్ని చేత అభిరక్షితం అనాలిగా కానీ భీమాభిరక్షితం అన్నాడు ఇక్కడ ఇది ప్రాస కోసం వేయలేదు ఆయన భీముడి వల్లే మొత్తం ఉంటుంది తెలుసు ఆ భీముడే మొత్తం నూరుగురు పని పట్టాడు ఆయన ఒక్కడు అందుకే ఆయన భీముడు పట్ల ఉన్నటువంటి భావం ఇక్కడ తెలుస్తున్నది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వరమే తేషాం బలం భీమాభిరక్షితం మన పథకొండంలో సైన్యం చాలా పెద్దది వాళ్ళు పర్యాప్తం ఏడు అక్షల సైన్యం మాత్రమే పరిమితిగా కలిగిన వారు వారు ఇలా అనుకోవాలండి వాళ్ళకంటే మనం గొప్ప అనుకుంటే కానీ ఆత్మవిశ్వాసం రాదు యుద్ధం చేయడానికి కావాల్సింది రాదు అందుకే అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాపరిక్షితం మనది పరిమితి లేని అపరిమితమైనటువంటి సైన్యం మనది భీష్ముని చేత రక్షింపబడుతుంది మనది పరిమితి భీముని చేత రక్షింపబడుతుంది కానీ అపర్యాప్తం అనే శబ్దానికి ఇంకో అర్థం తీస్తే అంత సమర్థత లేనిదని అర్థం కూడా మొత్తానికి సరే ఏదేమైనప్పటికీ అయ్యనేషు సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మేవా అభిరక్షంతు భవంత సర్వయేవహి మొత్తానికి అందరూ అందరూ కూడా వారి వారి స్థానాల్లో చక్కగా యథాభాగం అంటే వారి స్థానాన్ననుసరించి నిలిచి ఉన్నారు మనందరి పని ఏమిటంటే సేనాధ్యక్షుని రక్షించుకోవడం అంటే మనందరం భీష్ములు వారిని రక్షించుకోవాలి అని ఎప్పుడైతే అన్నాడో ఈ మాట విని తత్సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ భీష్ముల వారిని రక్షించుకోవాలనే మాట అనగానే వెంటనే భీష్ముడు నేను మీ అందరినీ రక్షిస్తానని చెప్పడానికి ఒక్కసారి వాళ్ళకి అందరికి ఆనందం కలిగించడానికి సింహనాదం వినద్యోచ్చి శంఖం దద్భౌ ప్రతోప ఒక సింహధ్వని చేసినట్లుగా భీష్మాచార్య శంఖం తీసుకుని ఒక్కసారి ఊదేరు భీష్ముడు ఎప్పుడైతే శంఖాన్ని సేనాధ్యక్షుడిగా మొదట ఊదేరో వెంటనే భర్తరాష్ట్రుల సైన్యం వైపు శంఖములు భేరి పన వానక గోముఖ ఇత్యాది యుద్ధోత్సాహం కలిగించేటువంటి నాదములు తాళాలు దుందుబులు కొమ్ము బోరాలు ఇవన్నీ మోగించబడ్డాయి ఎప్పుడైతే ఈ విధంగా ధర్తరాత్రుల సైన్యంలో భీష్ములు వారి శంఖనాదం తర్వాత సమస్త కౌరవీరుల్ని ఉద్రేకపరుస్తూ ఉత్సాహపరుస్తూ వారిలో యుద్ధానికి ఉద్యుక్తుల్ని చేస్తున్నటువంటి నాదములు మ్రోగాయి ఇలా మ్రోగుతున్న సమయంలో మొత్తం అర్జున విషాద యోగంలో లాంటి శ్లోకం ఇప్పుడుస్తుందండి ఇది దీనికోసమే అధ్యాయం పెట్టారేమో బోధ లేకపోయినా తత శ్వేతర్హయైర్యుక్త మహతి స్యందన స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ అటు పిమ్మట శ్వేతై అయై యుక్తై తెల్లని గుర్రములతో కూర్చబడిన మహతి గొప్ప రథం గొప్ప రథం అంటే సామాన్యమైన రథం కాదు దివ్యత్వం ఉన్న రథం డివైన్ ఎనర్జీ ఉందండి ఇక్కడ కాండవన దహన సమయంలో ఇచ్చినటువంటి దివ్యరథ దివ్యమైనటువంటి ఆయుధాలతో శోభిల్లుతున్నటువంటి స్వరూపం అది ఇక్కడ అంతే అంతేకాదు దాని తల్లని గుర్రాలు కూర్చోబడి ఉన్నాయి దానిపైన కూర్చున్నవాడు మాధవ మాధవుడు ఇంకోడున్నాడు పాండవుడున్నాడు అర్జునుడు వారు ఉభయులు కూడా దివ్యౌ శంఖౌ ప్రదద్భత దివ్యౌ శంఖౌ దివ్య శంఖములు మరోగించారు సామాన్యమా రెండు శంఖములు కూడా పాంచజన్యం అందుకే మొట్టమొదటి శంఖనాథం ఎవరితో చూడండి తర్వాత అందరిది చెప్పినప్పటికి కూడా అసలు శంఖనాదం పంచజన్యం హృషీకేశృషీకేశుడు పాంచజన్యాన్ని మోగిస్తు ఉన్నాడు ఇక్కడ దేవదత్తం ధనంజయ దీనికి ఒక వ్యాఖ్యాత అందమైన మాట అన్నాడండి ఇక్కడ ధనంజయుడు అంటే అర్జునుడు అర్జునుడు దేవదత్తాన్ని మోగించట ఇక్కడ అంటే ఆయన ఎప్పుడు దేవదత్తం పరమేశ్వరుడు చేత దత్తం అనుగ్రహం అనేటువంటి భక్తిభావం కలిగిన వాడేట పంచజనులు అంటే పంచభూతాలతో సర్వజీవులని ప్రేరేపించే నాదాన్ని ఆయన చేస్తున్నాడని అర్థాన్ని చమత్కారంగా తీసుకున్న బాగుంది గనుక మనం గ్రహించాం ఇక్కడ పంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భో మహాశంఖం భీమకర్మ వృకోదర ఏ పని చేసినా శత్రులుగా భయం కలిగించేటట్టు ప్రవర్తించే వృకోదరుడు భీముడు పౌండ్రము అనే శంఖాన్ని పూరించాడు ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క పేరుందండి అంటే వాళ్ళు పెట్టుకున్న ఏదో పేర్లు కావు ఆ శంఖ లక్షణం బట్టి ఆ పేర్లు ఏర్పడతాయి కనుక కృష్ణపరమాత్మ యొక్క దివ్య శంఖం పంచజన్యం అర్జునుని శంఖం దేవదత్తం భూముడి శంఖం పౌండ్రకం అనంత విజయం రాజా కుంతీపుత్రుడు యుధిష్ఠరహా కుంతీపుత్రుని యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు నకులుడు సుఘోషము అనే శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు దీన్ని అనుసరించి ప్రతివారు వారి వారి శంఖములు వేరువేరుగా పూరించారు అన్నారు ఆ శంఖములు పేర్లు ఏవీ లేవు కృష్ణపరమాత్మ పంచపాండవులు పైగా భీష్ముడు శంఖనాదం చేశారని చెప్పారు శంఖం పేర్లు లేదు ఇక్కడ వీరి యొక్క దివ్యత్వం మనకు తెలియజేయబడుతుంది ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఇక్కడ కనుకనే అసర శక్తుల తరపున అధ్యక్షం వహించ ఆయన శంఖనాదం చేసిన దేవశక్తుల తరపున దేవదేవుడు నారాయణుడు శంఖనాదం చేశాడు ఇక్కడ ముందు కృష్ణనాదం చెప్పి తర్వాత వీరి నాదములు చెప్పడంలో ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ దివ్యనాదములన్నీ కృష్ణనాథంలో లీనమయ్యా చెప్పడం వారిని అనుసరించి వస్తున్నాయి ఇవన్నీ కూడా అక్కడ మ్రోగించిన వాళ్ళు కాశ్యశ పరమేశ్వాస శ శిఖండీచ మహారథ దృష్టినో విరాటశ్చ సాత్యకిాపరాజిత దృపదో ద్రౌపదేయాశ్చ సర్వస పృథివీపతే సౌభద్రశ్చాబాహు శంఖాన్ దద్ముహు పృథక్ పృథక్ విడివిడిగా వారి వారి చేశారు సఘోషో ధర్తరాష్ట్రాన హృదయాన వ్యదారయత్ భీష్ముడి శంఖనాదం చేసినప్పుడు పాండవులలో ఎఫెక్ట్ ఏమిటం రాయలేదు కానీ ఇక్కడ శంఖనాదానికి అక్కడ ధర్తరాష్ట్రా దుర్యోధనుడు వైపు వారి గుండెలు చిల్చివేయబడ్డట్టుగా కంపింపబడ్డట్టుగా అయిపోయింది నభస్త పృథివించేనాదయ్యాకాశములు కూడా కృష్ణాదుల శంఖ్వని చేత దద్దరిల్లిపోయింది అథ వ్యవస్థితాన్ దృష్ ధాతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రంపాతే ధనుర్ద్యమ్య పాండవృషీకేశం తదా వాఖ్యమిదమాహ మహీపతే ఆ సమయంలో యుద్ధం చెయ్యడానికి ఎవరెవరితో యుద్ధం చెయ్యాలో ఇవన్నీ తెలుసుకోనడానికై యోద్ధు కామాన్ యుద్ధం చెయ్యడానికి ఎవరెవరు ఉత్సాహం కలిగి ఉన్నారో తాను ఎవరెవరితో యుద్ధం చెయ్యాలో అది తెలుసుకోనడానికి వాళ్ళని చూస్తాను అని చెప్పి సేనయోర్భయోర్మ్యే రథం స్థాపయ మెచ్చుత యావదేత నిరీక్షేకం యొద్ కర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో నాతో ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారో వారిని ఒక్కసారి చూస్తాను రథాన్ని రెండు సేనలకు మధ్యలో ఆపవయ్యా అని అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రార్థన చేశాడు ఇప్పుడు స్వామి రథాన్ని నడుపుతూ ఉండగా రథం కదురుతోందండి త్రిజగన్మోహన నీల కాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చయలము పైజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరు నువ్వు వన్నె కాడు అది నావేశించు నెల్లప్పుడు ఈ పార్థసారథి స్వరూప ప్రతిష్టయే అర్జున విషాద ప్రధాన ఘట్టం కనుక దీనికి ప్రధానంగా పార్థసారథి సాక్షాత్కార యోగము అని మాట పెట్టుకుంటే బాగుంటుందనిపిస్తుంది ఇక్కడ ఆ స్వరూపం కనబడుతుంది మనకి ఇక్కడ ఆ రథాన్ని తీసుకెళ్లి పెడుతున్నాడు యోత్మానాన్ అవేక్షేకం ఎయే తత్ర సమాగతా భారత రాష్ట్ర దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్సవ మృత రాష్ట్రపుత్రుడిని దుర్యో దుర్యోధను దుర్బుద్ధి వల్ల లేదా దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని ఎవరెవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళని చూస్తాను ఏమొక్త హృషికేశ గుడాకేశ భారత హృషీకేశుడు గుడాకేశుడు మాట విని ఎంత మంచి మాట ఇక్కడ ఆయన హృషికేశుడు ఇంద్రియాలను నడిపేవాడు ఆయనే మనకి ఇంద్రియాలు నడుస్తున్నాయి కదా నడుస్తున్నా తెలుసు కానీ నడిపేవాడు తెలియదు అది బాధ కనుక హృషిక ఈశ్వరుడు ఇంద్రియములకి ఆయన ఆయన గుడాకేశుడి చేత అడగబడిన వాడి అంటే గుడాకేశుడు ఋషీకేశుని అడిగేట్ట అంటే ఎవ గుడాకేశు అంటే నిద్రను జయించినవాడు అర్థం అంటే అప్రమత్తంగా ఉన్నవాడు అని అర్థం ఎప్పుడు అటెంటివ్గా ఉంటాడు నిద్ర అంటే మౌన ప్రవచనాల దగ్గర చూస్తుంటాం కొందరు నేను చెప్పడం కాదండి ఇక్కడ అటెంటివ్గా ఉండడం అంటే అర్థం ఏ లేకుండా ఉండడం ఎవడు ఏ లేకుండా భగవంతుని దృష్టి నిలిపి ఉంటాడో ఇంద్రియాలను నడిపే పరమాత్మ వారిని ఎటు కావాలో నడుపుతాడు అది ఇందులో తెలుసుకోవాల్సింది గుడాకేశేన ఏవముక్త ఋషీకేశ సేనయోరుభయోర్మధ్యే స్థాపం అక్కడ ఆపి భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యయితాన్ సమవేతాన్ కురున్ ఒకటే మాట మొత్తం అర్జున్ విషాద యోగంలో చెప్పిన మాట ఒకటే ఇక్కడ ఏమని పార్థ పశ్యయితాన్ సమవేతాన్ కురున్ ఆ కౌరవులు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ చూడు అన్నట్ట తత్రశ్చి స్థితాన్ పార్థ పితృణ పితామహాన్ అక్కడ తండ్రులు తాతలు ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పౌత్రన్ సఖిస్తా శ్వశురాన్ సుహృతరపి తన వాళ్ళందరినీ చూశాడు తండ్రులు తాతలు గురువులు మేనమామలు సోదరులు మనుమలు పుత్రులు వరుసైన వాళ్ళు ఇలాగే అందరందరూ చూస్తున్నాడు ఇక్కడ శ్వశురాన్ మామలు వరుసైన వాళ్ళు వీళ్ళందరినీ చూస్తున్నాడు తాన్ సమీక్ష సకౌంతేయ సర్వాన్ బంధున్ అవస్థితాన్ అందరి బంధువులను చూసి కృపయా పరయా విష్టో విషీదన్యమ్రవీత్ జాలితో ఆవేశించబడిన వాడై విషాదముతో ఈ వాక్యం పలికాడు చూశారు కృప చాలా గొప్ప గుణం కదా కృప మమకారంతో కూడిన కృప గొప్పది కాదండి మమకారానికి అతీతమైన కృప కావాలి ఇక్కడ అంటే నావాళ్ళు అనే భావంతో ఏర్పడిన కృప గొప్పదా అది మోహం కింద గలెక్కడుతుంది మరి కృప గొప్పదైతే అర్జునుడి విషాదం తప్పెందుకు అవుతుంది తప్పే విషాదం అందుకు కృపయా అనేది ఇక్కడ కేవలం మమకారం వల్ల ఏర్పడిన కృప కానీ పరమాత్మ కృప మమకారం వల్ల రాదు తెలుసుకోండి ఇక్కడ నావాళ్ళు అనే భావం వల్ల ఏర్పడిన కృప మోహం దానితో విషాదంతో అంటున్నాడు ఇక్కడ అర్జునుడు పరిస్థితి అర్థం చేసుకుంటూ ఉపదేశం తర్వాత అర్థం చేసుకోవచ్చు దుష్పేమం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంత్యం అవగాత్రాణి ముఖంచ పరిశిష్యతి వేపథుశ్చ శరీరేమి రోమహర్షశ్చ జాయతే అర్జునుడికి ఒళ్ళు వొణికిపోతుందిట శరీరం అంతా కూడాను నిస్సత్వ ఆవరించింది నోరు ఎండిపోతుంది శరీరంలో వణుకు పుడుతోంది పైగా ఒళ్ళు కంపించిపోతుంది గాంధీవం సరసతే హస్తాత్ త్వక్చైవ పరిరహ్యతే చేతి నుంచి గాంధీవం జారిపోతుంది శరీరం మండిపోతున్నట్టుగా ఉన్నది నచశక్నోం వ్యవస్థాతం భ్రమతీవచ మీ మనహ కూడా శక్తి చాలట్లేదు మనస్సు తిరిగిపోతుందయ్యా పైగా నా మనసుకు తగ్గట్టే కొన్ని అపశుకునాలు కనబడుతున్నాయి నిమిత్తాన్నిచ పశ్చామి విపరీతాని కేశవా నచ శ్రేయోను పశ్చామి హత్వా స్వజనమాహవే నిమిత్తములు కూడా కనబడుతున్నాయి అందుకే స్వజనం నావాలిని ఈ స్వజనాన్ని సంహరించడం శ్రేయస్సు అని నాకు అనిపించడం లేదు నా విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని కిన్నో రాజ్యేను గోవింద కిం భోగేర్జీవితేనవా నాకు జయం మీదే కాంక్ష లేదు ఇప్పుడు పైగా నాకే కోరిక కూడా లేస్తుమా అందరూ పోయిన తర్వాత నాకు భోగాలు ఎందుకు రాజ్యం ఎందుకు ఏం ప్రయోజనం చెప్పు ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగాహ సుఖాని చీ త ఇమే వాస్థిత యుద్ధే ప్రాణాస్తిక్వధనాన్ని చ ఎవరి కోసమై ఎవరితో కలిసి అనుభవించడానికి రాజ్యాలు భోగాలు కోరుకుంటానో వారు అందరూ కూడాను ఈ ప్రాణాల్ ప్రాణాల్ని ధనాల్ని త్యజించి యుద్ధరంగంలో ఇక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళెవరు ఆచార్యా పితరాహ పుత్రాహ తదైవతి పితామహాహ మాతులాహ శశురా పౌత్రాహ శాలాహ సంబంధినిస్తుందా మామ అనుకోవాలి కాని కట్ట ఎంత పెరుగుతుందో చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏ తాన్న హుంతమిచ్చాను ఘనతోపి మధుసూదని నేను చచ్చినా చస్తాను కానీ వీరెవరిని నేను చంపలేను అపి త్రైలోక్యరాజ్య సహేతో కిను మహీకృతే ముల్లో కాలు రాజ్యం వీళ్ళని నేను చంపను కావాలంటే నేను చేస్తాను నిహత్య ధరాష్ట్రాన్న కాీతిశా జనార్దన ధృతరాష్ట్ర కుమారుని సంహరించడం వల్ల మనకేం ఆనందం కలుగుతుంది చెప్పు పాపే ఆతాయిని చంపడం వల్ల మనకు పాపం వస్తుంది అందరిని కల్పేసుకున్నాడు చూడండి కృష్ణుడు కూడా గలువు అందరికీ ఆత చంపడం వల్ల మనకు పాపం వస్తుంది అన్నాడు ఇక్కడ ఇక్కడే తెలుసుకోవాలి ఆతతాయులు అనే మాట వచ్చింది ఆతతాయులు అని ఎవరిని అనాలి ధర్మశాస్త్రం చెప్తోంది అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్తాత షడేతే ఆతతాయన ఆరుగున్ని ఆతతాయులనట ఇంటికి నిప్పు పెట్టేవాడు విషమిచ్చేవాడు మారణాయుధాలు ధరించేవాడు మన ధనాన్ని అపహరించేవాడు మన భూమిని అపహరించేవాడు భార్యను అపహరించేవాడు ఈ ఆరు రకాల ఆతతాయులు వాళ్ళ విషయాన్ని ఎలా ప్రవర్తించాలి ధర్మశాస్త్రం చెప్తోంది ఆతతాయన మాయాంతం హన్యాదేవ అవిచారయన్ నాతతాయి వధే దోషో హంతుర్భవతి కష్టన ఇలాంటి ఆతతాయి ఎదురు పడితే వారిని చంపాలి చంపితే దోషము లేదు ఎవరు చంపవలసిన అధికారం బాధ్యత ఎవడికుందో వాడు వాడు కానీ పని చేస్తే వాడికి దోషము ధర్మశాస్త్రం చెప్తుంది మరి ఆతాయిలను నువ్వే అంటున్నావు చంపితే దోషం ధర్మశాస్త్రం చెప్తుంది అలాంటిది వీళ్ళు చంపేస్తున్నానే అని అజ్ఞానం కాదు ఆ మాటలోనే ఉంది అనమాట అది ఇక్కడ అదే ఆతతాయిలు వీళ్ళు తస్మ అయినప్పటికీ వీళ్ళని చెప్పకూడదు తస్మానార్హం వయం హంతుం ధాత్ రాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం మీ కథం మత్వాగనస్ అమ్మమాధవ నా వాళ్ళని చంపి నేనేం సుఖపడతానని చెప్పు ఒకటి ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు ఎదప్యైతే నపశ్యంతి లోభోపహత చేత సహా కులక్షయకృతం దోషం మిత్రద్రోహీచ పాతకం వీళ్ళని చంపడం వల్ల కులక్షయం మిత్రద్రోహం అవుతుంది కులక్షయమైతే కులధర్మాలు పోతాయి కులధర్మాలు పోతే క్రమంగా స్త్రీలు దోషం పాలి సంకరములు ఏర్పడతాయి శంకరో నరక ఏ కులఘ్నాలశ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా ధర్మశాస్త్రం తెలిసిన వాడు మహాను వాడిది బాగా తెలుసుకోండి సాంకర్యములు ఏర్పడడం చేత పితృదేవతలకి పిండములు వెళ్లవు ఇది చాలా ప్రధానంగా తెలుసుకోవాల్సింది అర్జునుడు చెప్పిన మాట సత్యం అందుకే ధర్మస్థాపన చేయలేదు కానీ సాంకర్యం కలగకూడదు అర్జునుడు చెప్పిన మాట సమర్థిస్తాడు కూడా ఈ మాటను మాత్రం కృష్ణుడు సంకర్శచ కప్తాహం తర్వాత చెప్తాడు ఎందుకంటే సాంకర్యములు కూడదండి ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన శాస్త్ర శాస్త్రమే ప్రతీ కులము గొప్పదే కానీ సాంకర్యముల వల్ల ఏర్పడితే ప్రమాదం ఏంటంటే పితృదేవతలు తరించరు అసలు వివాహం అనేదే దశ పూర్వేశాం దశ పరేశాం పితృదేవత తారణార్థం అది భారతీయ సంస్కృతి వివాహం యొక్క ప్రయోజనం అది అలాంటిది సాంకర్యముల వల్ల ఏర్పడితే దానివల్ల పితృదేవతలకి లుప్తపిండోదక క్రియా వాళ్ళకి పిండోదకములు వెళ్ళవు అసలు వివాహం అనేదే పితృదేవతల క్షేమం కోసం సద్గతుల కోసం చేసుకోవాలి సత్సంతానం పొందాలి కానీ సత్సంతానం సాంకర్యముల వల్ల కలగదు బాగా తెలుసుకోవాలి అందుకే సాంకర్యం వల్ల పితృదేవతలు దుర్గతులు ఏర్పడతాయి ఇటీవల కాలంలో సాంకర్య వివాహాలు ఎక్కువైపోయాయి ఇదివరకు ఉండేవి కానీ కొన్ని వాళ్ళు చెప్పా పెట్టకుండా ఇవో చేసుకునేవారు రిజిస్టర్ మ్యారేజ్ ఇవో ఇప్పుడు అలా కాదు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తామని కళ్యాణపత్రులు ముద్రించి మరి శాస్త్రం చెప్పడం ధర్మంగా కూర్చున్నాం కనుక ఇది మహాపాపం కలిగిస్తుంది తెలుసుకోండి ఇక్కడ మహాదోషం కనీసం అది చేయించడానికి సిద్ధపడిపోతున్నటువంటి యాజ్ఞికులు ఎలా సిద్ధపడుతున్నారో బాధ కలుగుతుంది దక్షిణాసత్వాలు తప్పదు బ్రతుకు తెలువు కానీ కనీసం వాళ్ళకు కూడా చెప్పవలసింది ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సింది అలాంటి పాపమైన భ్రష్టమైనటువంటి కళ్యాణాలు అందరూ కన్యాదానం అనేది చేయడం ఇంకా ఘోరం తెలుసుకోండి ఇక్కడ కన్యాదానం చేసేటప్పుడు దశ పూర్వేశాను దశ పరివేశానికి వాడు సంకల్పం చెప్తాడు సంస్కృతం తెలియదు కనుక ఎంత పాపం చేస్తున్నాం మనకు తెలియట్లేదు అయ్యో ఇంతవరకు పరంపర కాపాడుకొచ్చిన పెద్దలందరినీ కూడా నీ కూతురు కొడుకో మోహం చేత అజ్ఞానం చేత కామ వికారం చేత ధర్మం తప్పుతూ ఉంటే నువ్వు కన్యాదానం చేసి నువ్వు పూర్వీకు అందరు నరకంలో పడేయడాన్ని హక్కిెక్కడది ఇక్కడ ఎవడికి దానం చేస్తున్నాడు పద్ధతి లేదు అందుకే సాంకర్యం వల్ల పతంతి పితరో శేషం లుప్త పిండోదక క్రియా చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట అర్జునుడు ఎంత ధర్మనిష్ట కలవాడో దీన్ని బట్టి తెలుస్తుంది అందుకే గీత వెళ్ళడానికి అర్హుడయ్యాడండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది అదే గీత పెట్టుకుంటూ అది పట్టుకుంటూ మాట్లాడుతూ ఇలాంటి శాస్త్రవిరుద్ధమైన వాటిని ప్రోత్సహించుతూ చలామని అవడం ఉన్నదే అంతకంటే పాపం మరొకటి ఉండదు తెలుసుకోండి ఇక్కడ శంకరో నరకా ఏవా కులఘ్ఞానం కులశ్చ పతంతి పితరో శేషాలుప్తపిండ క్రియా దోషైరైత్య కులఘ్నా వర్ణసంకర కారకై ఉత్సాధ్యే జాతిధర్మా కులర్మాశ్చ శాశ్వతా ఉత్పన్న కులధర్మాణం మనుష్యానా జనార్జన నరకే నియతం వాసో భవతీ అనుశుశ్రుమా స్పష్టంగా చెప్తున్నాడే ఎవరైతే పరంపర నశింపజేసుకుంటారో కులాగర్మాన్ని నసింపజేసుకుంటారో అలా నశించిపోయినటువంటి వారు నశించిన కులధర్మాలు కలిగిన మానవులకు నరకంలోనే నివాసం ఉంటుంది శాస్త్రములు చెప్తున్నాయి కదా ఇది చెప్పాడు అహోబత మహాత్మాపం కర్తం వ్యవస్థ వయం రాజ్యసుఖలోభైన హం స్వజనముజ్జత రాజ్యసుఖలోభం కోసం స్వజనాన్ని చంపడానికి పూనుకున్నాం పెద్ద తప్పు చేసేసాం అహోబత మహయం కలిపేసుకున్నాడు మనం తప్పు చేస్తూ అని కలుపుకున్నాడు అని ఏవముక్త అర్జున సంక్షే రథోపస్థ ఉపాశ విసృజ్య సరంశాపం శోక సంవిఘ్న మానస వెంటనే శరము చాపము విడిచిపెట్టి రథం చతికలు కూర్చుండిపోయాడు అర్జునుడు శోక సంవిఘ్న మానసుడై అని విషాదయోగం పూర్తయింది తర్వాత పరమాత్మ ఏ విధంగా బోధ ప్రారంభించాడో రేపు తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి సచ్చిదానంద రూపాయి విశ్వోత్పత్తి విశ్వోత్పత్తిదిహేతవే తాపత్రయ విన తాపత్రయ వినాశా వాసువాయ మంగళం వాసువాయ మంగళం